సహనా వు సహనోనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినధీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశాంతి నమ శ్రీశంకరానందని సవిలాసమామోహ గ్రాహ గ్రాసైకర్మణే ఈ దశలో ఈ ప్రథమ ప్రకరణ తత్వ వివేక ప్రకరణం ఏదైతే ఉందో ఇది ఒక మలుపు ఈ దశలో పూర్వాపరాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ అన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సి వస్తుంది ఈరోజు కాక ఇంక రెండు ఉపన్యాసాలు ఉంటాయి పదమూడో తారీఖు ఒకటి ఇరవయో తారీఖు ఒకటి ఈ ప్రకరణం సమాప్తం చాలా కీలకమైనటువంటి మలుపు ఇది ఇప్పటి వరకు మనం చూసినటువంటి ఈ నలభై రెండు శ్లోకాల యొక్క సమగ్ర సారాంశాన్ని సంపూర్ణంగా సమన్వయం చేసుకుంటూ ఒక్కసారి సంక్షిప్తంగా చెబుతాను వినండి ఇయ ఆత్మ పరానంద పరప్రేమాస్పదం య మా నభోగం భూయాసం ఇది తత్ప్రేమ ఆత్మని ఈక్షతే ఇది ఎనిమిదో శ్లోకంలో తూచ సరేనా అంటే ఏమిటి ఎక్కడైతే ఉత్కృష్టమైనటువంటి ఆనందం ఉందో ఆ వస్తువు మీద మనకు ప్రేమ ఉంటుంది కాబట్టి ఆనందాల్లో కూడా తారతమ్యాలు ఉంటాయి ఇప్పుడు రుచుల్లో ఎట్లాగైతే తారతమ్యాలు ఉంటాయో ప్రతి విషయంలో తారతమ్యాలు ఉంటాయి కాబట్టి ఒకటి అనుభవించినప్పుడు అంతకన్నా ఉత్కృష్టమైన దాన్ని అనుభవించాలి అనేటువంటి ఒక ప్రేరణ ప్రతి హృదయంలో ఉంటుంది ఇది ప్రేమకు సంబంధించినటువంటి ప్రేరణ ఇది ఎక్కడ ఆగుతుంది అంటే ఆగదు ఒకదానికన్నా మరొకటి ఇంకొక దానికన్నా ఇంకొకటి మరొక దానికన్నా ఇంకొకటి ఈ విధంగా పోతూ ఉంటుంది ఒక దశలో ఎక్కడైతే చేరిన తర్వాత మళ్ళీ ఇంకొక దాన్ని పొందాలని అనేటువంటి భావన మనకు కలగదో అది పరమ ప్రేమాస్పదం ఎందుకని పరానంద స్వరూప ఇం ఆత్మ కాబట్టి అది ఏది అని ఆలోచించినప్పుడు ఆత్మ నిర్ణయానికి వచ్చాం క్లియర్గా వినండి ఏం రాసుకుని అవసరం జస్ట్ లిస్సన్ రాసుకుంటే ఇంకేం ఉపయోగం లేదు మీరు రాసుకున్నదే చెప్తున్నా మళ్ళీ ఏం రాసుకుంటారు సో ఉత్కృష్టమైనటువంటి ఆనందం ఆత్మకు సంబంధించింది అయినప్పుడు నా ప్రేమ దాని మీద ఉందే గాని మరొక దాని మీద లేదు కనుక దీనికి హేతు ఏమిటంటే మా నభువం భూయాసం నేను లేకుండా పోవడము అనేది ఉండకూడదు నేను ఎప్పుడు ఉండాలి భూయాసం ఇది తత్ప్రేమ ఆత్మనీక్షతే కాబట్టి క్లియర్గా కనపడతా ఉంది మనలో ఆ ప్రేమ పరప్రేమాస్పదం అని ఏదైతే అన్నామో అది మనలో ఈ విధంగా కనపడతా ఉంది దేనినైనా ప్రేమిస్తాను దేనికోసం నా కోసం అనేది ఎనిమిదో శ్లోకంలో చూచాం చూశారా ఆ కీలకమైన వస్తువు అది మరి ఈ ప్రేమ దేనికోసం అండి తత్ ప్రేమ ఆత్మార్థం అన్యత్ర నైవం అన్యత్ర ఆత్మని ఇది తొమ్మిదో శ్లోకం కాబట్టి తత్ప్రేమ ఆ ఉత్కృష్టమైనటువంటి పరప్రేమ ఏదైతే ఉందో అది దేనికోసం అన్యత్ర అనేక మందిని మనం ప్రేమించినా అనేక విషయాలని ప్రేమించాలి అనేక వస్తువుల్ని ప్రేమించినా అదంతా ఆత్మార్థం ఏవా కాబట్టి ఆత్మే మనకు పరమ ప్రేమాస్పదం అయిపోయింది కనుక దానికోసమే అంటే ఇతరులని ప్రేమించినా కూడా నా కోసమే అంటే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అనేటువంటిది రెండవ దాంట్లో అంటే తొమ్మిదవ శ్లోకంలో ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి యుద్ధం సచ్య పరానంద టెన్త్ శ్లోకా అక్కడ ఉండేది యుత్తం ఈ విధంగా సచ్య పరానంద ఆత్మ యుక్త్యా యుక్త్యా యుక్తి చేత జస్ట్ లాజిక్ శాస్త్రమే లేదు కేవలం మనం యుక్తితో సాధించాం ఆ విధంగా కాబట్టి యుక్త్యా తావిధం పరం బ్రహ్మ తయోచైకం శృత్యంత ఉపదిషతే ఇది పదశ్లోకం కాబట్టి ఎప్పుడైతే దేనిని ప్రేమించినా తన కోసమే అనేది నిర్ణయం అయిపోయిందో ఆత్మార్థమని ఎందుకు ఆత్మార్థం అదే పరమ ప్రేమాస్పదం కారణం పరానందస్వరూపం యత పరానందస్వరూప ఇది కాబట్టి అన్నిటినీ దేన్ని ప్రేమించిన అన్యత్ర ప్రేమ ఆత్మార్థం ఏవ క్లియర్ కాబట్టిత్ సచ్యరానంద ఆత్మ కాబట్టి సచిదానంద స్వరూపమైనటువంటి పరానంద స్వరూపమైనటువంటి పరమ ప్రేమ స్వరూపమైనటువంటి ఆత్మ యుక్త్యా కేవలం యుక్తి చేతనే సాధ్యం సాధింపబడింది తలాగే పరబ్రహ్మ కాబట్టి పరబ్రహ్మ స్వరూపం కూడా సచిదానంద స్వరూపం తెలిసిపోయింది తయోచైక్యం తయో ఉభయో ఐక్యం శృత్యంతేషు ఉపదిశ్యతే అది టెంత్ శ్లోక ఇప్పుడు అర్థమైంది ఆ ఇద్దరి యొక్క ఐక్యం కాబట్టి ఇది సత్యం జ్ఞానం అనంతం ఏది బ్రహ్మస్వరూపం మనం సచిదానంద స్వరూపం రెండు ఒక్కటే నో డిఫరెన్స్ కాబట్టి తయో ఉభయో జీవ ఈశ్వరయోహో పర ఐక్యం అనన్యత్వం ఆ రెంటికి విభిన్నం లేకుండా దే ఆర్ వన్ వన్యస్ ఏదైతే ఉందో శృత్యంతేషు ఉపదిషతే శృతి అంత శృత్యంత అంటే వేదాంతేషు ఉపదిషతే ఉపనిషత్సూ కాబట్టి ఉపనిషత్తుల్లో ఇది నిర్ణయం చేయబడింది అని అక్కడ చెప్పాడు అక్కడికి ఆ మూడు శ్లోకాలు అయిపోయింది ఆ విషయం సరేనా ఇంకా నీవే పరమ నీవే ఆత్మ నువ్వు సంవిత్ నువ్వు సంవిత్ గతంలో ఉన్నావు భవిష్యత్తులో ఉండబోతావు జాగ్రత్తలు ఉన్నావు స్వప్నంలో ఉన్నావు సుశిప్తులో ఉన్నావు గత కల్పాలుగా ఉన్నావు రాబోయేటువంటి కల్పాల్లో కూడా ఉంటావు ఉపాధులు పోతున్నాయి నువ్వు ఎక్కడికి పోవు అయిపోయింది ఆత్మ బ్రహ్మైక్యం సిద్ధం సాధ్యం కదా సిద్ధ్యే కానీ ఇలా తెలుస్తూ కూడాను మనకు అనుభూతి కలగడం లేదు ఎందుకని ప్రతిబంధం కరెక్ట్ గా రండి ప్రతిబంధం ఏంట ప్రతిబంధం అంటే కోశాహ కోశాలే ప్రతిబంధం ఇవే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలుగా తెలుస్తున్నాయి ఈ ఐదు కోశాలు పంచకోశాలు ఏవైతే ఉన్నాయో అవస్థాత్రయంగా మూడు అవస్థలుగా తెలుస్తున్నాయి జాగ్రత్త స్వప్న సుక్షిప్తి అవస్థలు కాబట్టి ఇవి ఈ అవస్థాత్రయం మూడు అవస్థలు ఐదు కోశాలు ఏవైతే తెలుస్తున్నాయో ఇవి మనకు ప్రతిబంధకం కదా కాబట్టి ఏం చేయాలి వాటిని నిర్మూలించాలి కోశ కోశ వినిర్ముక్త కావాలి అప్పుడే మనకు అనుభూతి వెళ్ళొస్తుంది అన్నప్పుడు అసలు ఈ కోశాలు ఉన్నాయా అని ప్రశ్న వేశాం కోశవత్ ఆచ్ఛాదకత్వ కోశవత్ అంతే కోశాహ వాస్తవానికి లేవు ఉంటే సత్యం అవుతాయి కనపడుతూ ఉన్నాయి మరి ఉన్నట్లుగా కనపడేటివి ఎక్కడి నుంచి వచ్చాయి అని క్వశ్చన్ వేసినప్పుడు పదహారో శ్లోకం నుండి ముప్పై శ్లోకం వరకు అండర్స్టాండ్ 8, 9, 10 అయిపోయింది కదా అంతకుముందే సంవిత ఎస్టాబ్లిష్ అయింది కదా మరి అయిపోయింది కనుక ఇంకెందుక నీకు శాస్త్రము అయిపోయింది కదా నువ్వే కదా బ్రహ్మం తయోశ్చైక్యం శృత్యం తెలుసుకోవద్ది కానీ ఐక్యం తెలుస్తూ అనుభూతి కలగడం లేదు అని అంటే అర్థం చేసుకోండి ఆయన ఏదో ప్రతిబంధకం ఉంది ఏంటో ఆ ప్రతిబంధకం కోశాలు ఎట్లొచ్చాయి ఈ కోశాలు అందువల్ల పదహారో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు ఇరవై శ్లోకాల్లో సృష్టి క్రమం అంతా చెప్పాల్సి వచ్చింది ఎందుకని సృష్టి జరిగితేనే ఆ త్రిగుణములు త్రిగుణముల నుంచి మీకు పంచభూతాలు అపంచీకృతం పంచీకృతం వీటిలో నుంచి నీకు కోశాలు వచ్చాయి ఇవన్నీ కనపడతా ఉన్నాయి ఇవన్నీ మాయలో ఉన్నాయి మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంది కాబట్టి బ్రహ్మం ఉంటే మాయ ఉంది మాయ లేకపోయినా బ్రహ్మం ఉంటాడు కోశాలున్నా నేను ఉంటాను కోశాలు లేకపోయినా నేను ఉంటాను ఇది శశాస్త్రీయంగా ఎస్టాబ్లిష్ కావాలి కనుక ముప్పై శ్లోకం వరకు సృష్టి విధానాన్ని చెప్పడం జరిగింది మళ్ళీ అక్కడ సృష్టి గురించి చెప్పేశారు కనుక పంచకోశాలు నీకు ప్రతిబంధకం కాబట్టి పంచకోశాలు ప్రతిబంధకం కాదు అనేది నిర్ణయం ఒక ప్రక్రియ చేపట్టాడు అది అన్వయ వ్యతిరేక ప్రక్రియ ఇది ముప్పై శ్లోకంలో అన్వయ వ్యతిరేకం అంటే ఏంటో తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ముప్పై శ్లోకం దగ్గర నుండి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఓకే ఈ నలభై రెండవ శ్లోకం దగ్గర మొన్నటికి ఆపా అక్కడికి కోశాలు నేను కాదు పంచ కోశాత్ విలక్షణ అహం ఆత్మ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది పోయినా అక్కడ కాకపోయినా ఇవిత చెప్పిన తర్వాత అయిపోయింది అగైన్ వైశాస్త్ర ఇది మలుపు తెలిసిపోయింది కదండి ఆత్మంటే ఏమిటో తెలిసిపోయింది పరప్రేమాస్పదం అది నేనే తెలిసిపోయింది పరబ్రహ్మం కూడా అదే తథావిధం పరబ్రహ్మ తయోచైక్యం చక్కగా ఉంది జీవబ్రహ్మైక్యం జీవేశ్వరైక్యం తెలిసిపోతా ఉంది ఇదే మోక్షం ఓకే వచ్చేసింది నాకు మోక్షం ఏడొచ్చింది ఇది సిద్ధం అండర్స్టాండ్ ఇది మన యుక్తి చేత జస్ట్ లాజిక్ అంతకన్నా ఇంకేమీ లేదు కేవలం లాజిక్ ప్యూర్ లాజిక్ బై ప్రాపర్ లాజిక్ అండ్ ఎంక్వైరీ వీ హ్యావ్ అరవైడ్ దిస్ డెసిషన్ ఆఫ్కోర్స్ ఇట్ ఇస్ ట్రూ కానీ యుక్తితో ఏదైతే సిద్ధిస్తూ అది రేపు మళ్ళీ మరొక విధంగా మారే అవకాశం లేకపోలేదు ఇది సిద్ధమైనప్పటికి కూడా ఈ విధంగా నేను చెప్పాను గనక మీరు శ్రద్ధగా విన్నారు గనక యుక్తితో మీకు అర్థమైంది సపోజ్ నేను ఇది డీల్ చేయకుండా మీరే ఈ పుస్తకం పెట్టుకొని చదివి ఉంటే ఈ క్లారిటీ వస్తుంది రాదు రానప్పుడు మీకు ఇంకొక రకమైనటువంటి అభిప్రాయాలు కూడా స్ఫూరించే అవకాశం ఉంటుంది అప్పుడు యుక్తి ద్వారా సత్యాన్ని గనక నిర్దేశం చేస్తే అందరి యుక్తులు ఒక విధంగా ఉండవు గనక అందరి తర్కము ఒక విధంగా ఉండదు గనక ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి సత్య నిర్దేశంలో విభేదాలు గోచరించేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని వేదాంతంలో ఒక ఉపమానం ఏది ఏనుగ ఉంది అని అడిగినప్పుడు ఒక పది మంది అంధులు అక్కడుంటే ఏనుగని నిలబెట్టి నైనా ఏనుగ ఏ విధంగా ఉందో నాకు చెప్పండరా అని అడిగితే గురు వాళ్ళు వెళ్ళి ఒకడు వెళ్ళి తోకను పట్టుకొని ఏనుగంటే తాడులాగా ఉంటుంది ఒకడు ఆ దంతాన్ని పట్టుకొని ఏనుగనేది ఒక కొమ్ములాగా ఉంటుంది ఒకడు మన తొండాన్ని పట్టుకొని ఏనుగు ఒక అరిటి ముద్దులాగా ఉంటుంది ఇలా ఎవడెవడు దేన్ని టచ్ చేస్తే ఎందుకని అంధుడు కనుక ఆ వాడికి ఏది అందితే అది ఉన్నాడు ఇవన్నీ ఏనుగే కాదనడం కానీ ఏనుగు మాత్రం ఇవి కాదు అవునా ఓకే కాలు ఒక్కటే ఏనుగట్ల అవుద్ది తొండవేట్లో ఒక్కటే ఏనుగట్ల అవుద్ది అది విషయం అందువల్ల యుక్తి తర్కం ఏదైతే చేస్తూ ఉందో తర్కం చేసేటువంటిది మనసు తర్కశాస్త్రం తత్వశాస్త్రంలో ఒక భాగం తర్కం లేకుండా తత్వం నడవదు ఇప్పుడు మనం చేసేదంతా తర్కమే లాజికే ఇదంతా తర్కం లేకుండా తత్వ నిర్దేశం జరగదు కానీ తర్కమే తత్వం కాదు ఇంతవరకు యుక్తియా సిద్ధ్య కేవలం బై షీర్ లాజిక్ యుక్తితో వచ్చాము నిర్ణయానికి ఇప్పుడు ఏదైతే యుక్తి ద్వారా మనకు సిద్ధమైందో అది ప్రమాణ సిద్ధం కావాలి అండర్స్టాండ్ అది ప్రమాణ సిద్ధం కావాలి ఎందుకని ప్రమాణం ప్రమా కలం ఇది ప్రమాణం ఎప్పుడైతే జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంది నీ యుక్తిత వచ్చేది నీకు జ్ఞానాన్ని కలిగించవచ్చు కలిగించకపోవచ్చు కానీ ప్రమాణ సిద్ధం కదా ప్రమాకరణం ప్రమాణం ఈ జ్ఞానం ఎవరికి కలిగినా ఒకటే విధంగా ఉంటది వాటర్ ఇస్ అంటే ఎవరు చెప్పినా హెచ్ అనాల్సిందే రకరకాలుగా చెప్పడానికి అవకాశం లేదు అలా రకరకాలుగా విభిన్నంగా చెప్పేటువంటి పరిస్థితి యుక్తిలో ఉంటుంది అదే ప్రమాణంలో ఉండేందుకు అవకాశం లేదు కనుక ఇంతవరకు యుక్తి ద్వారా మనం ఏదైతే తెలుసుకున్నామో దీన్నే ప్రమాణ సిద్ధంగా తెలుసుకుంటాం అప్పుడు గట్టిపడుతుంది గోడ గట్టి కనుక క్యూరింగ్ చేయకపోయినామా పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది క్యూరింగ్ చేసామా స్థిరపడిపోతుంది ఆ క్యూరింగ్ చేయడమే ప్రమాణ ఓకే దీన్ని టెన్త్ శ్లోకంలోనే సూచించాడు అంటాను ఏమని తయో్చైక్యం శృత్యంతేషు ఉపదిష్యతే అది ఎందుకు వచ్చిందన్నమాట శృత్యంతేషు ఉపదిషతే నాయన ఆ జీవ బ్రహ్మైక్యం జీవైశ్వరైక్యం ఏదైతే ఉందో అది ఉపనిషత్తుల్లో చెప్పబడింది అక్కడ ప్రమాణ సిద్ధం కదా అది జరగాలి అది జరగకపోతే ఈరోజు నేనొకటి చెప్తే నా లాజిక్ మీరు గనక అధిగమించలేకపోతే అది కరెక్ట్ అనిపిస్తుంది మీకు రేపు మరొకడు వచ్చి మరొకడు చెప్పాడు అనుకోండి బ్రహ్మం ఎక్కడో కాదు మౌంట్ ఆబులో ఉందంటే మళ్ళీ అటుపోతారు మౌంట్ ఆబుకు ఎంత ఖర్చు శృతి మందిరకేముంది ఈజీ అర్థమవుతుంది కనుక సుస్థిరంగా జ్ఞానం నిలవాలి మోక్షం తన స్వరూపంనే తెలియాలి అన్నప్పుడు ప్రమాణ సిద్ధంగా ఉండాలి కనుక ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ ఇట్ ఈస్ కమన్ परापरात्मनो युक्त्या పరాపరాత్మనోరేం యుక్ సంభావితైక తమదివాక్యైస్యాగేన ప్రమాణసిద్ధమిప్పుడు జస్ట్ లిస్ పరా పరాత్మనో ఏం పరా పరాత్మనోరేవం పరా పరాత్మనో ఏం ఈ విధంగా ఏ విధంగా ఈ పదిహేను నిమిషాలు నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్ ఉంది ఆ విధంగా అది ఏం ఈ విధంగా పరా పరాత్మనోహో పరా పరమేశ్వర అపరాత్మన జీవాత్మ అపరాత్మ జీవాత్మ పర పరమాత్మ పరమేశ్వర అపరా అపరాత్మ అంటే జీవాత్మ అది పరా పరాత్మనోహ అంటే జీవేశ్వరయో జీవ బ్రహ్మయోగోహో ఎట్లయినా సరే అనుకోవచ్చు ఉపయోహో ఈ విధంగా ఏం పరా అపర ఆత్మన ఏకతార్ సెకండ్ లైన్ యుక్త్యా సంభావిత యుక్త సంభావిత ఏకత పర అపరాత్మ ఏం ఈ విధంగా జీవేశ్వరుల యొక్క ఏకత అనన్యత్వం అనన్యత్వం అది వేరు ఇది వేరని కాదు ఏకత వన్నెస్ ఏకత ఐడెంటిటీ ఇది ఏకత యుక్త్యా యుక్త్యా యుక్తి చేత సంభావిత సాధ్యమైంది ఇప్పుడు నేను చెప్పిందంతా సరిపోయిందే ఫస్ట్ లైన్ అది సంభావిత అది చక్కగా తెలిసిపోయింది మనకు నిశ్చయింపబడిపోయింది కాబట్టి ఏవం ఈ విధంగా ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా నాయన బాగా శాస్త్రం శాస్త్రమే అయినా యుక్తితో నడిచింది ఇదంతా ఇప్పుడు ప్రమాణం వస్తా ఉంది ప్రమాణం ఆపరేట్ అవుతుంది ఇప్పుడు ఇంతవరకు యుక్తి కాబట్టి యుక్తి కూడాను ప్రమాణానికి అనుగుణమైనటువంటి యుక్తి కనుక శాస్త్రోక్తమైనటువంటి యుక్తి కనుక లాజిక్ మీకు ఎక్కడ డౌట్స్ రాలేదు ఇంతవరకు యుక్తి యుక్తి చేత తర్కం చేత చెప్పాం కాబట్టివం పరా పరా అపరాత్మన ఏకత యుక్త్యా సంభావిత యుక్త్యా అది బై ప్రాపర్ లాజిక్ అండ్ ఎంక్వైరీ బై ప్రాపర్ లాజిక్ సరైనటువంటి తర్కంచేత సహేతుకంగా సశాస్త్రీయంగా దీన్ని మనం అర్థం చేసుకోవడం జరిగింది యుక్త్యా సంభావిత ఓకే నిశ్చయిపడింది తత్వస్యాది వాక్యై సాక్యై సాక్యై సా కాబట్టి ఏదైతే ఏ అనన్యత్వం ఏ ఏకత్వం జీవబ్రహ్మల యొక్క ఏకత్వం యుక్తిచేత నిర్ణయింపబడిందో సా అదే ఆ ఏకత తత్వమ్యాది వాక్యై తత్సుమసి ఇత్యాది వాక్యై మహావాక్యై భాగత్యాగేనా భాగత్యాగ లక్షణేనా ఎందుకంటే లక్షణం ఇదిలే చెప్తాను లక్ష్యతే సూచయతి ఇంతవరకు ఏదైతే యుక్తి చేత సచిదానంద స్వరూపమైనటువంటి నీవు జీవాత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినటువంటి పరమాత్మ ఇరువురు కూడా ఒక్కటే అనేటువంటి ఏకతా యుక్త సంభావిత యుక్తి చేత సాధింపబడింది సా అదే తత్వమస్యాది వాక్యై కేవలం తత్వమసి కాదు తత్వమస్యాది తత్వమసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సర్వం కలుగుదాం బ్రహ్మ ఏదైనా సరే అన్ని మహావాక్యాలే తత్వమస్యాది వాక్యై మహావాక్యైంట్ మహావాక్యై సామాన్యమైన వాక్యం కాదు ఇవి तत्वमशादि वक्य तत्वमशादि महावाक्य भागत्यागे लक्ष्यते भागत्याग लक्षण द्वारा अभी सूचिपड़ता शास्त्र भागत्याग लक्षण द्वारा जीव ब्रह्मल याकत्वा ईक्यता अर्थंजेस पंथ इध प्रमाण पंथाराग्रेन बात కాబట్టివం ఈ విధంగా పరం పరమేశ్వర జీవ అంటే అపరాత్మ జీవాత్మ ఏకత జీవేశ్వర అనన్యత్వం యుక్త వివేకత యుక్త వివేకత సంభావిత ప్రాప్త సంభావిత ప్రాప్త ఓకే ప్రాప్తం అయిపోయింది మనకు అంటే ఏదైతే అన్వయ వ్యతిరేకాబ్జం అది నాయన ఏవం ఈ విధంగా అన్నారు చూడు ఏ విధంగా నలభై రెండో వచ్చింది కదా ఏది అన్వయ వ్యతిరేకాభ్యాం ఏం నేను చెప్పినట్టుగా అన్వయ వ్యతిరేకాభ్యాం ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ద్వారా ప్రక్రియ ద్వారా పంచకోశాలు నేను కాను పంచకోశ విలక్షణ అవస్థాయ సాక్షి అని తెలుసుకున్నావు కదా ఏం ఈ విధంగా సంభావిత ప్రాప్త ఏకతా అనన్యత్వం ప్రాప్త జీవ బ్రహ్మ ఏకత్వం జీవ బ్రహ్మ అనన్యత్వం ప్రాప్త క్లియర్ అదే సా తత్వస్యాది వాక్యై లక్ష్యతే ఇప్పుడు శాస్త్రం కదా జస్ట్ లిస్ జీవుడు ఈశ్వరుడు ఇరువురు ఒకటే ఏకతా సంభావిత అంటాడు కదా అయిపోయింది ఇది లక్ష్యతే సూచయతే భాగత్యాగ లక్షణేనా శాస్త్రం ప్రమాణం బాగుంది వీళ్ళిద్దరు ఒకటి కావడానికి అవకాశం లేదు సార్ ఎవడు జీవుడు ఈశ్వరుడు ఒకటి కావడానికి అవకాశం లేదు పూర్వపక్షం పూర్వపక్షం కాదు అద్వైత నదులు పెడితే అందరూ అర్థమవుతుంది ఇప్పుడు అక్కడి నుంచి అబ్జెక్షన్ నీకు ఏమిటి అబ్జెక్షను జీవుడు ఈశ్వరుడు ఒకటి అయ్యేందుకు అవకాశం లేదు హేతువేంటి కథం హేతు చెప్తున్నాను హేతు కారణంకి చెప్తున్నాను నేను జీవుడంటే నువ్వే కదా అది నువ్వు కించుజ్ఞుడివి కించుజ్ఞుడి అయ్యా నువ్వు అంటే ను అపరిచున్యుడు పరిచ్ఛున్యుడివి లిమిటెడ్ యు ఆర్ లిమిటెడ్ ఇక్కడ కూర్చొని ఉన్నావంటే అక్కడేమని అర్థం లే ఈశ్వరుడా అపరిచ్ఛున్న అనంత అపరిచ్ఛిన్న దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్న ఈశ్వర అపరిచ్ఛిన్న అన్లిమిటెడ్ పోవాలా ఇంకేంది ఒక ప్రదేశంలో ఉండేవాడివి నువ్వు ఒక కాలంలో ఉండేవాడికి నువ్వు దేశతా కాలతహ వస్తుత పరిచ్ఛిన్న ఈ దేశంలో ఉన్నావు ఇంకా గతంలో లేవు వాళ్ళ లాజిక్ మన సంగీత్ కాదు వాళ్ళ లాజిక్ మనకైతే ఇప్పుడు తెలుసు గతంలో కూడా నేనున్నాను అది వద్దు శాస్త్రం సో గతంలో నువ్వు లేవు నైన్టీన్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చావు అంటే దేహం ఇది నడుస్తూ ఉంది భవిష్యత్తులో ఉండబో ఒక ప్రదేశంలో ఉంటే ఒక ప్రదేశంలో లేవు ఒక కాలంలో ఉంటే మరొక కాలంలో ఉండబో ఒక వస్తువుగా ఉండవు దేహంగా ఉండవు ఈ దేహంగా ఉంటావు కానీ మరొక దేహంగా నువ్వు ఉండలేవు అది నీ పరిస్థితి కాబట్టి నువ్వు పరిచునుడు యూఆర్ లిమిటెడ్ భగవాన్ ఈజ్ అన్లిమిటెడ్ ఈశ్వర అన్లిమిటెడ్ కదా ఎక్కడ లేడు ఈశ్వరుడు అంతటా ఉండాడు దేశతా పరిచ్ఛునుడు కాదు దేశానికి ఆధారమైన వాడు కాలతహ పరిచునుడు కాదు కాలానికి ఆధారమైనటువంటి వాడు కాలం ఉందంటే తానున్నాడు గనక కాలం లేకపోయినా తానుంటాడు గనక దేశ అతీతంగా కాబట్టి పరిచునుడు అయిన నీవెక్కడ అపరిచునుడైన పరమేశ్వరుడు ఎక్కడ సెకండ్ క్వశ్చన్ నువ్వు కించిజ్ఞుడివి యువర్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ కించిజ్ఞ కించిత్ జ్ఞహ కొద్ది నీ నాలెడ్జ్ సర్వజ్ఞ పరమేశ్వర ఈ సాల్ నోయింగ్ యు నో నథింగ్ ఏంటి మీ ఇద్దరికి సంబంధం నీకేం తెలిసి చెప్పి ఇప్పుడు అడుగుతా అని నువ్వేమన్నా నీకు తెలియనా కదా నువ్వు కూర్చొని ఇంటుండేది అర్థం అవుతుంది మనకి ఇంచగ్నత్వం ఉంది పరమేశ్వరుడి సర్వగ్ఞత్వం ఉంది నాకు ఈ సబ్జెక్ట్ తెలుసు అని నేను అనొచ్చు కానీ పరమేశ్వరుడికి అన్ని సబ్జెక్ట్స్ తెలుసు నాకు తెలియనివన్నీ ఆయన తెలుసు ఓకే సర్వజ్ఞ నీకు తెలిసిన దాంట్లోనే తెలియనివి చాలా ఉన్నాయి కానీ పరమేశ్వరుడికి తెలియని లేదు ఈజ్ ఆల్ నోయింగ్ కనుక నువ్వు కించజ్ఞుడివి ఆయన సర్వజ్ఞుడు నువ్వు పరిచ్ునుడివి ఆయన అపరిచ్ఛునుడు నువ్వు ఎందుకు ఒక్కొక్క పని చేసి ఫెయిల్ అవుతున్నావో తెలుసా అల్పశక్తిమంతుడు నువ్వు అల్పశక్తిమాన్ పరమేశ్వరుడు సర్వశక్తిమాన్ ఆయన సర్వశక్తిమంతుడు గనకనే ఎక్కడెక్కడైతే నువ్వు ఫెయిల్ అయిపోతూ ఉంటావో అటువంటి చోట హెల్ప్లెస్నెస్ ఫీల్ అవుతుంటావు గనక నిస్సహాయంగా ఉంటావు గనక భగవంతుడు నా అవుతావు తమేవ శరణంగా సర్వభావేన హే భారత చూడు చూసారా కాబట్టి ఈశ్వర పరమేశ్వర ఆశ్రయం గచ్చ నేను నిన్ను ఆశ్రయించుకుంటున్నా ఎందుకని పరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడిని పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాణ్ణి ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో నాకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు కనుక హే భగవాన్ నీ మీదనే సంపూర్ణంగా నేను ఆధారపడి ఉన్నా మరి నువ్వెక్కడాయినక్కడయ్యా అది పాయింట్ కాబట్టి కథం తయోహో జీవేశ్వరయోహో కథం ఐక్యం బృహే చెప్పు ఇప్పుడు చెప్పు జీవుడికి ఈశ్వరుడికి మధ్య ఐక్యమైన ఎలా సాధ్యం శంకరాచార్య చెప్పాడు నమ్మమంటావా విద్యాలను చెప్పాడు కనుక నమ్మమంటావా మధుసూదని చెప్పాడు కనుక నమ్మమంటావా రమణ మహర్షి చెప్పాడ నమ్మమంటావా సుందరచేతని చెప్పాడు కానీ నమ్మమంటావా నో నాకెందుకది అయితే వాళ్ళు కూడా అట్లాగే చెప్తున్నారు ఎందుకని అయ్యా కథం తయోహ ఐక్యం అంటున్నారు ఐక్యం ప్రాప్తం అని చెప్తున్నాం మేము ఎట్లా లక్షణ వాక్యేన ఐక్యం ప్రాప్తం ఏకత ప్రాప్తం లక్షణ వాక్యేన ఏమిటా లక్షణ వాక్యం తత్వమసి పోక్కటి తీసుకుంటాం ఇత్యాది అహం బ్రహ్మాస్మీ అన్నీ ఉన్నాయి అనుకోండి అయమాత్మ బ్రహ్మ అవన్నట్టు ప్రజ్ఞానం బ్రహ్మ అవన్నీ పెట్టండి ఇప్పుడు తత్వమసి ఇది ఒక ఆటం బాంబేది తత్వమసి అనేది చిన్నది కాదు బ్రహ్మాస్త్రం రావణుడిని కూర్చేసింది ఇదే రావణాసుడి మీద ఎన్ని బాణాలు వేసినా వాడి తలలు తెగి పడుతున్నాయి మళ్ళీ అతుక్కుంటున్నాయి ఏం చేయాలో రాముడికి అర్థం కాలేదు అగస్థుడికి తెలుసు ఇప్పుడు అర్థమైందే భగవంతుడైనా గురువు అని కావాలి అది చేయడానికి ఆ అగస్తుడి దగ్గర పోయినాడు అగస్థుడు ఎవరు సముద్రాన్ని ఆపోషణం పట్టినవాడు ఇప్పుడు తీర్థం ఇస్తే మనం అగస్తుడికి ఆ తీర్థం సరిపోలే సముద్రాలు సప్త సముద్రానికి అది వ్యవహారం అంటే సమస్తమైన జ్ఞానాన్ని ఓపోషణ పట్టినటువంటి వాడు అగస్త్యుడు తద్గురు అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఎంటయ్యా ఎన్ని సార్లు కొట్టేది నేను వాడిని వాడు సస్తున్నాడు లేస్తున్నాడు సస్తున్నాడు ఎంత కాలం పెట్టాను దాన్ని రావణ కాష్టం అంటారు రావణ కష్టం అంటే అదే నేను చెప్తాను విను వాడు ఇట్లా కాదు ఇటువంటి చిన్న చిన్న అస్త్రాలకి అస్త్రాలకు తెచ్చేవాడు కాదు బ్రహ్మాస్త్రం మీద అదే బ్రహ్మాస్త్రం అది ఎప్పుడైతే లోపల పోయి గుచ్చుకుందో వాడు తెచ్చాడు కాబట్టి భిద్యతే హృదయ గ్రంథి చి సర్వసం అదే తత్వమసి అనేది ఇంకా దానికి తిరిగే లేదు తత్వత్వం అసి చూడండి ఏముందు చిన్న పదం తత్వమసి ఇట్ ఇస్ వాక్య నాట్ పదం ఆ వాక్యంలో మూడు పదాలు ఉన్నాయి తత్వత్వము అసి ఇది ఏకత సంభావిత ప్రాప్త కాబట్టి దీన్ని ఈ తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని భాగత్యాగేన లక్ష్యతే భాగత్యాగ లక్షణేనా ఇది ఈ తత్సమసి అనేది ఏమన్నా దాన్ని సరే మహా లేకపోయిన పోయిలేజెక్టు అదేంటది తత్సమసి వాక్యం కదా వాక్యం ఇట్స్ అంటెన్స్ చాలా ఇంట్రెస్టింగ్ నండి అసలు సెంటెన్స్ అంటే ఇది చెప్తారులే మీరు రెండ్ గ్రామర్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మీనింగ్ అదే అంటే కర్తా కర్మ ఉండి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి కర్తా కర్మ ఉండాల మళ్ళీ సంపూర్ణమైన అర్థం రావాల దాన్ని చదివితే సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పద సముదాయం గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఇస్ ఎ సెంటెన్స్ అంతేనా అంతే కదా ఈ సెంటెన్స్ ఈస్ అూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ యూస్ కంప్లీట్ మీనింగ్ ఫుల్ మీనింగ్ అంతేనా అదే ఇక్కడ కూడా కాకపోతే కర్త కర్మ యాడ్ చేస్తున్నాను నేనంతే ఇది వాక్యం అంటే ఇది బాగేనండి వెరీ ఇంట్రెస్టింగ్ ఇది వాక్యం అంటే ఇప్పుడు మన మెదకార్చి దగ్గర ఇదరు బస్సు దిగగానే ఇప్పుడు ఒక అరగంట ముందు ఒక అతను ముందు పోతూ ఉంటే అతన్ని చూసి ఇంకొక అతను అడిగితే ఎక్కడ పోతున్నాడు అండి అతను కనకయ్య కదా అవును కనకయ్య మోక్షధామం పోతున్నాడు కనకయ్య మోక్షధామానికి పోతున్నాడు అంటే మోక్షధామం క్లాస్కి పోతున్నాడు కనకయ్య మోక్షధామం క్లాసుకు పోతున్నాడు కనకయ్య మోక్షధామ ధామానికి హాజరవ్వడానికి మోక్షధామానికి పోతున్నాడు కదా ఇది వాక్యమా కాదా మీకు అర్థం అవుతుందా లేదా అందులో పదాలు ఉన్నాయా లేదా కర్త కర్మ క్రియలు ఉన్నాయా లేవా ఇవన్నీ కలిపి సంపూర్ణమైన అవగాహన లేదా ఆ వాక్యానికి కనుక మోక్షధామం వెళుతున్నాడు పదాలు ఉన్నాయి కర్త కర్మ ఉంది సంపూర్ణమైన అర్థం వస్తూ ఉంది ఇది వాక్యం దాంట్లో పదాలు ఉన్నాయి ఇది వాక్యం అర్థం చేస్తుంది ఒక పదం కాని ఇది మీరు ఇతర వ్యాకరణాలలో అక్కడ ఇక్కడ చూడరు మన శాస్త్రంలో ఉంటుంది ఇది అద్భుతమైన రహస్యం ఒక పదం నీకు ఎట్లా అర్థం అవుతా ఒక వాక్యం అర్థం ఎట్లా అర్థం అవుతా ఒక వాక్యాన్ని చదివినప్పుడు అది చిన్నదే కావచ్చు కనకయ్య మోక్షధామం వెళుతున్నాడు మోక్షధామానికి వెళుతున్నాడు సామాన్యమైన వాక్యం కామన్ సెంటెన్స్ జనరల్ సెంటెన్స్ నీకు అర్థం అవుతా ఉంది ఇది సామాన్య వాక్యం అలా అర్థం చేసుకోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంది అంటాను ఒక పదం అర్థం దాన్ని అర్థం చేసుకునే శక్తి పదంలో ఉంది క్రిటికల్ పదం శక్తి పదంలో ఉంది వాక్యం యొక్క శక్తి వాక్యంలో ఉంది వాక్యాన్ని అర్థం చేసుకునే శక్తి వాక్యంలో ఉంది పదాన్ని అర్థం చేసుకునేటువంటి శక్తి పదంలో ఉంది ఇప్పుడు ఆవు అంతే జస్ట్ కౌ అన్నాం అనుకోండి కౌ అనగానే మీకు బాగా అర్థమైపోతుంది రెండు కొమ్ములు నాలుగు కాళ్ళు ఒక తోక గంగడోళ్ళు అన్ని మీకు సర్వం పొదుగు మొత్తం కనపడిపోతుంది రూపం కాబట్టి ఆ పదం అనగానే ఆవు కౌ అనేటువంటి పదం వచ్చినప్పుడు ట్రీ ఓ చెట్టు అన్నప్పుడు చెట్టు అంటే ఎట్లా ఉంటుంది చెట్టు యొక్క అర్థం చెట్టులోనే ఉంది నీలో కాదు ఉండేది చెట్టు యొక్క అర్థం వాక్యం యొక్క అర్థం వాక్యంలోనే ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ దీన్ని శాస్త్రంలో ఇంతమంది ఏమైనా మీరు చెప్పానైతే నాకు తెలియదు కానీ కాంటెక్స్ట్ వస్తేనే చెప్తాను నేను ఏదైనా నాకేది తెలుసుంటే అదంతా చెప్పేవాడిని కాదు నేను కాంటెక్స్ట్కి ఏది అవసరం చెప్తా దీన్ని ఏమంటారో శాస్త్రంలో తెలుసా శక్తి వృత్తి శక్తి వృత్తి వృత్తి అంటే అసంకల్పం కదా దేన్ని గురించి నువ్వు సంకల్పం చేస్తూ ఉంటావో దాన్ని అర్థం చేసుకునే శక్తి దాంట్లోనే ఉంటుంది ఇది అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని వృత్తి శక్తి అంటారు అదే ఆ మక్తి వృత్తి శక్తి వృత్తి బాగా అర్థం చేసుకోండి కాబట్టి దాంట్లోనే ఆ శక్తి ఉంది గనక మనం అర్థం చేసుకుంటా ఉన్నాం నీలో గనక శక్తి ఉండేటట్లయితే ఉన్నదాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకని నీ అవగాహనా శక్తి నా శక్తి అతని శక్తి వేరు వేరు గనక ఎవరి అవగాహనా రీతిలు ఎట్లాగైతే ఉంటాయో వాటికి అనుగుణంగా ఆ పదాన్ని గాని వాక్యాన్ని గాని అర్థం చేసుకునే అవకాశం ఉంటది అవకాశం లేదు కాబట్టి ఏ పదమైతే నువ్వు పలుకుతున్నావో ఆ పదం యొక్క అర్థం దాని శక్తి ఏ వాక్యాన్ని అయితే నువ్వు చెబుతున్నావో ఆ వాక్యం యొక్క అర్థం దాని శక్తి ఇది మనం అర్థం చేసుకుంటూ పోతాం కాబట్టి కనకయ్య మోక్షధామానికి వెళుతున్నాడు అన్నప్పుడు ఆ వాక్యంలో అర్థం ఉంది ఆ దాన్ని అర్థం చేసుకునే శక్తి వాక్యంలోనే ఉంది గనక నీ క్లియర్ గా అర్థమైపోతా ఉంది జస్ట్లిస్ ఇది బాగా అర్థమవుతాయి మనకు ఎక్కడ అర్థం కాదంటే అక్కడ శక్తి వృత్తి గాకుండా ఇంకొక వృత్తి కావాలా రాసుకోవద్దు ఇప్పుడు చెప్తా అదే లక్షణ వృత్తి భాగత్యాగేన వెరీ ఇంపార్టెంట్ శక్తి వృత్తి కాకుండా ఏంటి ఇప్పుడు వాక్యం ఉంటుంది వాక్యం ఉంటుంది ఇప్పుడు మనం కనకయ్య మోక్షదామా పోతున్నాడంటే మనకు అర్థమైపోయింది వాక్యం అంటే అర్థం ఉండాలా పద సముదాయంగా ఉండాలా సంపూర్ణమైన అర్థాన్ని ఇవ్వాలా కర్తాకర్మలు ఉండాలి అది చూడండి ఇవన్నీ ఉండి కర్తాకర్మలు ఉంటాయి సంపూర్ణమైన అర్థం వస్తూ ఉంటుంది పదాల యొక్క సముదాయం అయి ఉంటుంది కానీ అర్థం కాదు ఎట్లాంటి వాక్యాలు కొన్ని ఉంటాయి అవి ఏమిటంటే అవి ఏదో సూచిస్తూ పోతాయి ఇదంతా డైరెక్ట్ మీనింగ్ మనకి ఇంతకుముందు కనకయ్య మోక్షధామం పోతున్నాడు అనేది జనరల్ సెంటెన్స్ డైరెక్ట్ మీనింగ్ అలా కాకుండా సూచిస్తా ఉంటాడు అంటే అదే వాక్యాన్ని లోపలికి పోయి అర్థం చేసుకున్నప్పుడు దాని అర్థం వేరుగా ఉంటుంది ఎట్లా స్వామిజీ కొత్తగా పెళ్ళింది అనుకోండి ఒకడికి బాల్యాభర్తలు కలిసి ఉన్నా వియంకులు కలిసి ఉంటాడు వాళ్ళకి ఎక్కడ వచ్చేస్తుంది వాళ్ళకి వీళ్ళకి ఇంక ఇప్పుడు నువ్వు పోపాకరా అమ్మాయి పోయింది ఆవిడే వస్తుంది పెళ్ళి అయితే మన పండుగ అయిపోయిన తర్వాత నువ్వు పోతుంటుంటాడు వీడు ఎక్కడ ఉంటాడు కొత్తగా పెళ్ళి అయినాడు మీకు తెలుసు కదా వీడు అంతసేపుడు లేచిపోతా అని పోతాం అంటుంటాడు మధ్యాహ్నం వీడు పోతున్నాడు అనుకోండి ఫాదర్ పిలుస్తాడు ఎక్కడ పోతున్నావు వేరే రిపోయి మామయ్య పోయినాను రమ్మన్నాడు ఈరోజు మామయ్యే పోయినా రమ్మన్నా నాయన పోతున్నాను గచ్చా విషం పో పోయి విషం తిన సెంటెన్స్ కరెక్ట్గా ఉందా లేదా గచ్చా పో విషం పుంక్షే అడి పోయి గోండ్ ఈ ద పాయిచన్ సరిపోయిందా లేదా నాన్న మాట తూచా తప్పకుండా రాముడు దశరథుడిని ఫాలో అయినట్టుగా ఫాలో అనుకొని. వీడికి పోయి విషం తిన్నాడు అనుకోండి వాడు ఏమవుతాడు వేరే విషయం ఒక్కటి మాత్రం మనకు అర్థం అవుతుంది ఏంటి తండ్రి చెప్పింది వాడికి అర్థం కాలేదు తండ్రి చెప్పింది వాడికి అర్థం కాలేదు నువ్వు పోయి విషం తినరా అంటే ఇంటికి పోవద్దు గచ్చ అర్థం పొమ్మని కాదు నా గచ్చ చూసారా విషం తినేదం ఏంటంటే ఈ ద పాయిజన్ అంటే డోంట్ ఈట్ ఫుడ్ అని అర్థం నువ్వు ఆహారం అక్కడ తీసుకోవద్దని అక్కడ అన్నం తినద్దు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక్కడ తినచావు అని అంతేనా అంటే ఎవరిని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏ ఉండాలా ఆ సమయానికి నేను అది అయిపోవాలా వాడి ఫాదర్ అయిపోయి కోపంతో తిట్టాలా అటువంటి నా ఇక్కడ అనకూడదు అది రసపోషణ అర్థమవుతుంది ఇది కాబట్టి వాక్యము పదాలతోనే కలిసి ఉండినా వాక్యం సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇస్తూ ఉండినాయన వాక్యము పదాలతో కలిసింది పద సముదాయం కర్త కర్మక్రియలు ఉండయి సంపూర్ణమైన అవగాహన ఇస్తూ ఉంది విషం తిను పోయి విషం తిను సెంటెన్సే కదా కానీ పొమ్మంటే పోవద్దు అర్థం విషం తినంటే అసలు పోయిన తినద్దు అక్కడ అర్థం చూసారా కాబట్టి మనకు వాక్యములు మనకు అర్థమయ్యేదానికి అసలు విషయం ఏమిటి అన్నప్పుడు ఇతను ఏ ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని చూడాలి దేన్ని సూచిస్తా ఉన్నాడో దాన్ని చూడాలి కాబట్టి డైరెక్ట్ మీనింగ్ కనుక తీసుకున్నాడా వాడు తినాల్సిందే ఇంకొక మార్గం లేదు కనుక తత్వం అని ఎప్పుడైతే అన్నామో తత్వం మహావాక్యం తత్ తమ్ము అసి చూడండి ఎట్లా ఉందో కర్త కర్మ క్రియా ఉంది తత్ అది నీవు అసి అయ్యున్నావు నీవే అదేయున్నావు. అది నీవే అయ్యున్నావు చూసారా కర్త కర్మ ఉంది పదాల సముదాయం ఉంది అర్థం వస్తా ఉంది ఏది నువ్వు అది విరోధాత్ విరోధ అస్తి ఏమిటా విరోధం తెలుసా నువ్వే అది అన్నప్పుడు అది అనగానే నీకన్నా అన్యమైంది అర్థం అది ఇది సో అది ఇది అన్నప్పుడు ఎప్పుడైతే అది అంటున్నావో అది వేరు నువ్వు వేరు అనేది వాక్యంలో ఉంది కానీ వాక్యం యొక్క అర్థం ఎట్లా ఉందంటే అదే నువ్వు అని ఏకత వాక్యం యొక్క అర్థమేమో అదే నువ్వు దాన్ని కొద్దిగా మనం విమర్శించి చూస్తే అది నేను అయ్యేందుకు అవకాశం లేదు మన అనుభవం ఒప్పుకోదు అది అన్నప్పుడే నాకన్నా వేరుగా ఉండేది అది దానికన్నా దగ్గరగా నాకన్నా వేరుగా ఉండేది ఇది అదే ఇక్కడికి వచ్చినప్పుడు ఇది అది కాని ఈ మూడిటికి నేను వేరే కాబట్టి తత్వమసి ఇది వాక్యము పద సముదాయం సరిపోయింది అర్థం కూడా వస్తా ఉంది అది నీవే అయ్యున్నావని కాని సహేతకంగా కనిపించడం లేదు గనక ఇది అర్థం కావడం లేదు ఒప్పుకుంటారా అర్థం కావడం లేదు అర్థం కావాలి అంటే ఏదైనా సరే అది పదం కాని అలా అర్థం అవడం దాని యొక్క అర్థం పదం అర్థం వాక్యం అర్థం ఎక్కడుంటుంది కదా కాబట్టి ఈ వాక్యం యొక్క అర్థం దీంట్లోనే ఉండాలి వాక్యంలోనే ఉండాలి కాబట్టి స్వామీజీ అలా వాక్యంలో ఉండేటప్పుడు శక్తి దాంట్లోనే ఉండేటప్పుడు శక్తి వృత్తి ద్వారా నేను దాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకోలేకపోతున్నానే అదేనాయన శక్తి వృత్తి అంటే దాంట్లో అర్థం దాంట్లోనే ఉంది శక్తి వృత్తి సరిపోవడం లేదు ఇంకొక వృత్తి కావాలా దాని పేరు లక్షణా వృత్తి దాని పేరు లక్షణా వృత్తి కాబట్టి ఒక వాక్యాన్ని ఎలాగైతే డైరెక్ట్ మీనింగ్ వచ్చేటప్పుడు శక్తి వృత్తి ద్వారా అర్థం చేసుకుంటావో అలాగే ఒక వాక్యాన్ని శక్తి వృత్తి ద్వారా అర్థం కానిటువంటి వాక్యాన్ని లక్షణ వాక్యంతో అర్థం చేసుకోవాలి దాని పేరు లక్షణ వృత్తి లక్షణ వృత్తి శక్తి వృత్తి డైరెక్ట్ లక్షణ వృత్తి అంటే డైరెక్ట్ గా అర్థం కాదు డైక్ట్ మీనింగ్ రాదు కాబట్టి ను డైరెక్ట్ గా తీసుకోవడానికి లేదు అది ఇదేన్నో సూచిస్తా ఉంటది లక్ష్యతే సూచయతే అంటే సూచించడం ఇండికేషన్ ఇండికేటివ్ మీనింగ్ ఇట్ ఈస్ ఇండికేటివ్ మీనింగ్ ఎంప్లాయిడ్ మీనింగ్ అది కాబట్టి తత్వమసి తత్వమసి మహావాక్యేహి అంటే ఏదైతే ఉందో ఇది ఈ వాక్యం తత్వమసి అది నువ్వే అయ్యున్నావు అర్ధబోధకత్వం అర్ధబోధకత్వం అఖండార్థ బోధక వాక్యం సిద్ధార్థ బోధక వాక్యం అది నువ్వే అయ్యున్నవు అంతేగాని కాబోయేది లేదు ఇట్ ఇస్ నాట్ బికమింగ్ ఇట్ ఈస్ బూయింగ్ నువ్వు అది అయ్యే ఉన్నవు ఉపనిషత్తు అర్థం చెప్పడం మీకు అఖండార్థ వాక్యం సిద్ధార్థ వాక్యం ఆ అది సిద్ధించే ఉంది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు మనం శక్తి వృత్తి ద్వారా కాకుండా లక్షణ వృత్తి ద్వారా అర్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనుకనే భాగత్యాగేన లక్ష్యతే అది భాగత్యాగ లక్షణం దాని ద్వారా దీన్ని తెలుసుకోవాలి కాబట్టి లక్షణ వాక్య వాక్యేనా తత్వమసి వాక్య అఖండార్థత సంభావిత ప్రాప్త రక్షణ వాక్య కానీ ఇప్పుడు నేను చెప్పడం లేదు ఎందుకో తెలుసా తర్వాత రెండు శ్లోకాల్లో వస్తా ఉంది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి తత్సమసి వాక్యం ముఖ్యంగా మనకు తెలుస్తుండేది ఏమిటంటే ఈశ్వరుడే బ్రహ్మ అనేటువంటిదే తత్వమసి పరా అపరాత్మనోహో పరాపరాత్మనోహో జీవేశ్వరయోహో ఏం యుక్త ఏకతా సంభావిత సా తత్వమస్యాది వాక్యే భాగత్యాగేనా लक्ष्यतेब् ब्रह्म अभिन्न विज्ञा भव मोक्ष से कण जीवड़ ब्रह्म कन्दू ब्रह्म अभिन्न विज्ञान ब्रह्म केर का ज्ञान एद आ्ञामे मोक्ष द्वारा अंत ब्रह्म वेर ने वेरूटे कुदर सार వన్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి ఒకవేళ కనుక బ్రహ్మం కూడా వేరుగా ఒక వస్తువు అయితే జస్ట్ లెస్సన్ వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మం కనుక వేరొక వస్తువు అయితే ఎక్కడో ఒక చోట ఉండాలి ఒక కాలంలో ఉండాలి అంతేనా అది ఏ లోకమన్నా కానీ ఏ లోకమన్నా అదే గనక వాస్తవం అయితే బ్రహ్మము వేరుగా ఉంటే ప్రపంచంలో నువ్వు ఇప్పుడు ఏవేవైతే పొందుతూ ఉన్నా ఓ వస్తువులు వాటికన్నా అన్యంగా మరొక వస్తువును పొందుతావు అర్థమవుతుంది ఎందుకని బ్రహ్మం ప్రత్యేకం కదా ఒక కాలంలో ఉన్నాడు కదా ఒక లోకంలో ఉన్నాడు కదా అంకులు అమెరికాలో ఉండాడు భగవంతుడు ఆ లోకంలో ఉండాడు అమెరికాలో ఉండే అంకుల్ని పొంది మనం సాధించేది ఏమీ లేదు ఆయన పోతాడు మనం పోతాం ఎందుకంటే ఆయన దేశతా కాలతహ పరిచ్ఛ అట్లాగే గనక బ్రహ్మం గనక ఉంటే ఈ ప్రపంచంలో నాకు ఒక సైకిల్ ఉంది నాకు ఒక స్కూటర్ ఉంది నాకు ఒక ఇల్లు ఉంది నాకు ఒక కారు ఉంది నాకు ఇంత అమౌంట్ బ్యాంకులో ఉంది బ్రహ్మం కూడా ఏమో వెరీ బ్యూటిఫుల్ ఐడియా అనుకుంటున్నా ఫస్ట్ టైం అర్థమవుతుంది ఇవన్నీ పొంది తృప్తి పొందలేకపోయావు కాదు నిర్వేదమాయా పరీక్ష కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదం ఆ నాస్తి అకృతృతే సేమ్ ప్రాబ్లం భగవంతుణ్ణి పొందినా, మరొక వస్తువును పొందినట్టే కాకపోతే ఇంతకన్నా ఉత్కృష్టమైంది కావచ్చు ఇంతకన్నా అద్భుతమైంది కావచ్చు అల్లావుద్దీన్ దీపమే కావచ్చు కానీ ఆరిపోయేది మాత్రం తథ్యం ఎందుకని పరిమితంగా ఉంది కదా ఇది మీకు అర్థమైతే అర్థమైతామంటే ఏంటో తెలిసా హనంతత్వం అంటే ఏమిటో మీకు అర్థం అవుతుంది దేర్ ఫోర్ బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భవక్ష పరాపరాత్మనో పరాపరాత్మనో జీవేశ్వర తయో ఉభయ తమసి వాక్యుత ప్రమాణం శ్రుత సమ్యక్ ప్రతిపద్యతే శ్రుత్య సమ్యక్ చక్కగా మీకు ప్రమాణ సిద్ధంగా ఇప్పుడు అందుతుంది కదా సో ఆ వాక్యాన్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి శ్రుత్యా నాట్ యుక్త్యా ఐ హెడీ ఎక్స్ప్లైండ్ ప్లీజ్ యుక్తితో వివేకత మనం ఇప్పటికి తెలుసుకున్న అయిపోయింది ఇప్పుడు యుక్తియా కాదు శృత్య శ్రుత్యా కాబట్టిదనీ తత్వమసి మహావాక్యాధ విచారత్వమసి మహావాక్యార్థ విచార ఆరభతే నవ్ ఐ బిగిన్ తత్వమసి అనేటువంటి వాక్యంలో ఏమున్నాయి పదాలు ఉన్నాయి వాక్యం యొక్క అర్థం వాక్యంలోనే ఉంది పదాల యొక్క అర్థం పదాల్లోనే ఉంది తత్వమసి అనేటువంటి వాక్యం అది నివేదయ్యున్నావని పదాలు కూడా ఉన్నాయి అర్థమవుతూ ఉంది అర్థం కాకుండా ఉంది కాబట్టి ఇప్పుడు పదాలని కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కనపడతా ఉంది ఎందుకంటే తత్ త్వమ్ము అసి తత్ అనేది ఒక పదం దాని ఇండికేటివ్ మీనింగ్ ఏంటి లక్షణా వృత్తి మాత్ శక్తి కాదు ఇది లక్షణా వృత్తి ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుంటాం माया జగతో యొత్తం శుద్ధ స उच्यते బ్రహ్మ తద్ర పద అర్థౌ పదా శోధయ్వ ఇప్పుడు శోధిస్తా ఉన్నాము దీన్ని ఎంక్వైర్ ప్లీజ్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతా ఉంది పద అర్థం శోధయత్వ వాక్యార్థం వక్తం ఆర ఆరభతే ముందు పద పదానికి అర్థం చెబుతూ ఈ తత్వమసి వాక్యార్థం ఏంటో ఏదైతే మనకు వాక్యంలాగా తెలుస్తూ అర్థం కాకుండా ఉందో భాగత్యాగ రక్షణ చేత దేన్నైతే మనం తెలుసుకోవాలను ఇది ఏదైతే మనకి ఇప్పుడు శక్తి వృత్తి ద్వారా అర్థం కాకుండా ఉందో శక్తి వృత్తి ద్వారా అర్థం కాకపోయినా వాక్యం యొక్క అర్థం వాక్యంలో ఉంది అది కనుక వాక్యంలో లేకపోతే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరమే లేదు మీకు అర్థమవుతుంది కాబట్టి శక్తి ద్వారా కుదరదు లక్షణ ద్వారా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది లక్షణ ద్వారా అర్థం చేసుకునేటప్పుడు పద పదానికి లక్షణం పతేంటి అదే ఇది ఉంది అదేంటి నేనే అయ్యుండడం ఏంటి ఎందుకని ఈ మూడు కన్ఫ్యూజింగ్ ఉండే అదే అని ఎప్పుడైతే ఉన్నావో అది నేను కాదు మరి నేనే అదే అంటున్నావు మళ్ళీ అసి అసి పదం అసి పదం యొక్క అర్థం అట్లా కనపడుతూ ఉంది కాబట్టి ఇదేంతో కాస్త డీటెయిల్డ్గా పోతున్నాం ఏమిటో తెలుసా ఫస్ట్ వాక్యార్థం వక్తం కాబట్టి వాక్యం యొక్క అర్థాన్ని చెప్పాలి గనక అరహతే ఇప్పుడు ప్రారంభిస్తున్నాం ఏమిటి పద అర్థం శోధయత్వ అసలు పదం యొక్క అర్థం ఏంటి మొదట తతే తొమ్మేంటి అసి ఏంటి ఈ నలభై శ్లోకం ఇప్పుడుండేది మనం ఇది తత్పదాన్ని గురించి చెబుతా ఉంది తత్పదాన్ని గురించి చెబుతా ఉంది తరువాత వచ్చేటువంటి శ్లోకం త్వం పదానికి పోతాం వెరీ ఇంట్రెస్టింగ్ బాగా చూడండి జగత్తునం మాయా ఆదాయ తామసీం జగత ఉపాదానం మాయా ఆదాయ తామసీం జగత్రహ్మమైతే తామసీం మాయా ఆదాయత్పాదానం యత్ బ్రహ్మమైతే తామసీం మాయాం తమోగుణ సంబంధమైనటువంటి మాయని ఉపాదాయ దాన్ని ఆశ్రయించుకొని జగత ఈ సృష్టికి యతు వచ్చేసింది కదా ఉపాదానం ఉపాదానం తామసీం మాయా బ్రహ్మణ తామసీం మాయా ఉపాదాయ జగత ఉపాదాన కారణం అది ఉపాదానం భవతి అంటే ఉపాదాన కారణం అర్థమైంది ఎప్పుడు నెక్స్ట్ నిమిత్తం శుద్ధ సత్వం తాం కాబట్టి యత్ ఏ బ్రహ్మం అయితే మళ్ళీ అదే తాం మాయాం ఎటువంటి మాయాం శుద్ధ సత్వం ఇవన్నీ వచ్చి ఉన్నాయి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను మరిన సత్వం శుద్ధ సత్వం తాం మాయాం శుద్ధ సత్వం మాయాం ఆదాయ పొంది నిమిత్తం నిమిత్తం అంటే నిమిత్త కారణం భవతి తత్ బ్రహ్మ ఆ బ్రహ్మ తత్ గిర గిర్రా పదం తత్ గిరా తత్ పదేనా తత్ శబ్దేనా ఉచ్యతే చెప్పబడుతోంది ఇప్పుడు తత్వం వచ్చేలో మదర్ తత్ కదా తత్ అంటే ఏంటంటే ఇదేనండి తత్ ్రహ్మము ఈశ్వరుడు అంటున్నాం కదా మనం అదే బ్రహ్మము ఎందుకని అట్లా అనాల్సి వస్తా ఉంది స్వామీజీ అని అన్నప్పుడు నేనే బాగా ఇంట్రెస్టింగ్ ఇక్కడే చాలా కన్ఫ్యూజన్ అందరికి బాగా అర్థం చేసుకోండి ఇటువంటి వచ్చినప్పుడు చాలా సంశాలు నివృత్తి అయిపోతాయి రోడ్డు క్లియర్ అయిపోతాయి మనం రోడ్ బాగా అర్థం చేసుకోండి ఈ ప్రపంచం ఏదైతే ఉందో జగత అందుకని దాంతో స్టార్ట్ అయ్యాడు ఈ ప్రపంచం ఉంది కదా దీనికి ఉపాదానం నిమిత్తం రెండు ఉండాలి ఏదైనా ఒక వస్తువు ఉన్నదంటే అది కార్యరూపంలో ఉంటుంది కనుక కార్యం అనేది కారణంతో ముడిపడి ఉంటుంది కనుక కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి అయం ఘటహ ఇది కుండ అని అన్నప్పుడు ఈ కుండకి ఉపాదానం ఉండాలి నిమిత్తం ఉండాలి ఉపాదానం మట్టి నిమిత్తం కుమ్మరి కులాలహ ఈ రెండు ఉంటే కుండ తయారైంది జగత్తుకి కానీ ఏంటంటే కుండ అన్నప్పుడు మట్టి ఉపాదానము కుమ్మరి నిమిత్త కారణం మనం కుండ కనుక్కుంటే మనకు కూడా మట్టి వస్తుంది కుండొస్తుంది కానీ కుమ్మరి రాడు అందువల్ల కుమ్మరి అనేటువంటి వాడు అల్పజ్ఞ వాడు కుండను తయారు చేయగలదే గాని కంప్యూటర్ను తయారు చేయలేడు కంప్యూటర్ చేసేవాడు కూడా గొప్పది కావచ్చు వాడు కంప్యూటర్ చేయగలడు కానీ కుర్చీ చేయలేడు చిన్నదే కావచ్చు అందువల్ల అల్పజ్ఞ అల్పజ్ఞ అల్పం సృజతి కానీ పరమేశ్వరుడు సర్వజ్ఞ విశ్వ సర్వజ్ఞ సర్వం సృజతి విశ్వగ్రహ విశ్వం సృజతి కాబట్టి విశ్వస్య కర్త యోయత్కర్త సతజ్ఞ కాబట్టి ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు సృష్టి కర్త అయితే సృష్టికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా తనకు ఉండాలి తనకు జ్ఞానం ఉండాలంటే ఎక్కడో పోయే ఒక లోకంలో కూర్చుంటే జ్ఞానం ఉండేందుకు అవకాశం లేదు ఇఫ్ గాడ్ ఈజ్ ఎనీవేర్ హీఈస్ ఎవరివేర్ అంతటా ఉన్నప్పుడు అది సాధ్యం గనక సర్వజ్ఞ అని ఎవరినైతే అంటున్నామో అతడు సర్వాంతర్యామి సర్వాంతర్యామి సర్వాంతర్యామి భగవంతుడే ఉండేటప్పుడు రెండవ వస్తువు ఉండడానికి అవకాశం లేనే లేదు అప్పుడే అతను సర్వాంతర్యామి అవుతాడు అప్పుడే అతను సర్వజ్ఞుడు అవుతాడు కనుక ఈ జగత్తుకి ఉపాదానం నిమిత్తం రెండూ పరమేశ్వరుడే ఓకే అప్పుడు ఆయన సర్వజ్ఞుడు సర్వశక్తి మంత్రుడు అవుతాడు అనంతుడవుతాడు లేకపోతే అంతమైపోతాడు తాని కూడా అనంతత్వ హాని భవతి అత కుండ విషయంలో ఉపాదాన కారణం వేరుగా నిమిత్త కారణం వేరుగా మట్టి వేరుగా కుమ్మడి వేరుగా ఉండొచ్చేమో గానీ జగత్తు విషయంలో అలా ఉండడానికి అవకాశం లేదు కనుక జగత్తుకి నిమిత్త కారణం ఉపాదాన కారణం రెండు పరమేశ్వరుడే ఎట్లాగండి అంటే మాయ ఫస్ట్లో చెప్పాను ఇవన్నీ మాయ శుద్ధ సత్వంగా ఉండేటప్పుడు ఆ మాయను ఉపాధిగా కలిగినటువంటి ఈశ్వరుడు శుద్ధ సత్వం అంటే రజస్తమో గుణాలతో కలవండి అటువంటి మాయను ఉపాధిగా చేసుకొని ఉన్నాడు కనుక కేవలం జ్ఞానస్వరూపమైన వాడు గనక నిమిత్త కారణం అవుతాడు అదే మాయ తమోగుణ ప్రధానమైనటువంటి మాయ అయినప్పుడు తామసీం తామసీం అది తామసీం తమోగుణ ప్రధానమైనటువంటి తామసీం మాయాం ఉపాదాయ దాన్ని ఆశ్రయించుకున్నప్పుడు ఈ జగత్తుకి ఉపాధాన కారణం ఎవరు మాయ కదా మాయని ఆశ్రయించుకో మాయ పరమేశ్వరుని ఆశ్రయించుకుంది కదా కాబట్టి మాయని ఉపాధిగా కలిగి ఉన్నాడు కాదు ఎటువంటి మాయ అన్నప్పుడు శుద్ధ సత్వం కాదు అది శుద్ధ సత్వం కలిగిందేమో నిమిత్త కారణం రజస్తమో గుణాలతో కలిగినటువంటి మరిల సత్వం ఏదైతే ఉందో అది ఉపాదాన కారణం కాబట్టి ఇప్పుడు అర్థం యత్ తామస్యం మాయా ఆదాయా ఈశ్వర జగత ఉపాదాన కారణం భవతి సేవ అతడే శుద్ధ సత్వం మాయా ఆదాయ శుద్ధ సత్వం అయినటువంటి అంటే రజస్తమో గుణాలతో కూడిన కూడిక లేనిటువంటి వాటితో కలవనటువంటి కలుషితం కానిటువంటి శుద్ధ సత్వం ఏదైతే ఉందో అటువంటి మాయని ఆదాయ దాన్ని ఉపాధిగా పొందినప్పుడు నిమిత్త కారణం భవతి నిమిత్తం కాబట్టి ఏదైతే ప్లీజ్ శుద్ధ సత్వమైనటువంటి మాయను ఆశ్రయించుకొని జగత్తుకు నిమిత్త కారణం అవుతున్నాడు ఆ రజస్తమోగుణాలతో కూడినటువంటి మాయను ఆశ్రయించుకో తామసి మాయా తమోగుణ ప్రధానమైనటువంటిది ఎస్ తమోగుణ ప్రధానమైనటువంటి మాయను ఆశ్రయించుకొని ఉపాదాన కారణం అవుతున్నాడు ఈ కారణం చేత అతహా దేర్ తత్ బ్రహ్మణ జగత అభిన్న నిమిత్తాన కారణం ఉపాదాన కారణం కదా ఈ జగత్తు ఎవరైతే అభిన్న నిమిత్తాన కారణంగా తెలుస్తూ ఉండారో త్రహ్మ ఆ బ్రహ్మము తత్ గిరా తత్ తత్ శబ్దేనా ఉచ్యతే తత్వశ వాక్యంలో తత్ అనేది చూసావా అది ఇది తత్శబ్దేనా పరంబ్రహ్మ ఉ చాలా క్లియర్ గా ఉంది అనుకుంటున్నాను నేను మీకు అర్థం కాలేదా కొండకి కుమ్మరి మట్టి కారణాలైనట్టుగా జగత్తుకి ఉపాదానం పరమేశ్వరుడే కదా ఆయన మీద ఆశ్రయించుకుని ఇదంతా చెప్పేశాను ఆల్రెడీ మననం జరగలేదేమో ఇప్పుడు శుద్ధ సత్వం మలిన సత్వం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను వచ్చేసింది ఇది పన్నెండు శ్లోకంలోను పద్మూడు శ్లోకంలోను దేర్ ఫోర్ అది అందుకనే నేను చెప్పేది ఊరికే విడిపోతే ఏం ఉండదు సినిమా చూసినట్టు ఉంటుంది కాంటెంప్లేట్ చేయాలి బాగా ఇప్పుడు నేను చెప్తా శ్లోకల్ నంబర్లతో సహా శ్రద్ధ శ్రద్ధవాన్ లభతే జ్ఞానం ప్లీజ్ ఇప్పుడు చూసారా ఆ మాత్రం మననం జరగలేదు కనుక నా చూడాల్సి వస్తుంది ఏమంటే దాని అర్థం తెలుసా ఇది మనకి ఎప్పుడు వస్తుంది కొద్దిగా శ్రమ పడి గనుకొస్తే ఇంటి దగ్గర ఎగర్త ఎన్ అం ఏం లేదు దట్ ఇస్ దింగ్ ప్లీజ్ కాబట్టి అభిన్న నిమిత్త కారణంగా ఉపాదాన కారణంగా పరమేశ్వరుడు తెలుస్తున్నాడే అది తత్ సో జగత్తుకి అభిన్న నిమిత్త ఉపాదాన కారణంగా తెలుస్తూ ఉన్నటువంటి పరమేశ్వరుడు తత్ ఓ ఇప్పుడు తొమ్ము నువ్వు కదా నీ కథ ఏంటి నేను పరిచున్ను నేను అలపగ్నని ఏనే ఆయననేది నెక్స్ట్ శ్లోకంలో డేసాడు ఇప్పుడు ఆయన విషయం తెలిసిపోయింది కదా మనకు మీకన్నా డౌట్ ఉందా ఇంకా అంటే ఉభయ కారణమైనటువంటి బ్రహ్మం ఉపాదన కారణం నిమిత్త కారణం ఉభయ కారణమైనటువంటి బ్రహ్మం తత్పదం చెప్పబడుతూ ఉండాడు తత్ గిరా తత్ శబ్దేనా గిర అంటే శబ్దము లేక పదం అంటే తద్ ఏ బ్రహ్మ జగత్ కారణం బ్రహ్మ ఉపాదాన కారణం చూసారా ఇప్పుడు ఉపనిషత్తులు నేను మాట్లాడబుడు జగత్కారణం బ్రహ్మ అంట అనేది కాన్షియస్గా తద్బ్రహ్మ జగత్కారణం బ్రహ్మ తద్ బ్రహ్మ త్రహ్మ తద్ బ్రహ్మ జగత్కారణం బ్రహ్మ తత్పదేనా తత్శబ్దేనా ఊచ తత్వవశ వాక్యంలో ఉండేటువంటి తత్శబ్దం చేత చెప్పబడుతూ ఉండాడు ఎనీ డౌట్ మీకే బెనిఫిట్ నో డౌట్ ఇప్పుడు తత్ అయిపోయింది కదా త్వ మలిన సత్వాం తాం కామ కర్మాదిదూషితం ఆదత్తే తత్పరం బ్రహ్మ ం పదేన తదోచ్యతే ఇదనీ త్వం పద అర్థం శోధయిత్వ తత్వమసి వాక్యార్థం వక్తం ఆరభతే ఇప్పుడు తత్వ తెలిసిపోయింది మీకు ఉభయ కారణమైనటువంటి బ్రహ్మం తత్ ఇంకా త్వం ఏంటి నువ్వు బ్రహ్మం తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు తెలియాలి నువ్వు తెలిస్తే నువ్వేంటో నువ్వే బ్రహ్మం అప్పుడు అసి అర్థం మనకు వచ్చిన విరోధం అంతా ఎక్కడంటే ఆయన అంత చూడండి సర్వజ్ఞుడు ఎవ అది కదా ఇప్పుడు అది కదా నాయన ఐక్యం కథం అని కదం ఎట్లా వీలవుతుంది శ్లోకంతో తత్ పరం బ్రహ్మ థర్డ్ లైన్ తత్ పరం బ్రహ్మ యదా ఎప్పుడైతే కామ కర్మాది దూషితాం కామ కోరికలు ఆ కోరికల వల్ల కదిలేటువంటి కర్మలు వీటన్నిటి చేత ఎప్పుడైతే కలుషితమైపోయాడో దూషితాం కలుషితాం ఎవరు ఆయన తత్పరం బ్రహ్మ యదా ఎప్పుడైతే కామ కర్మాది దూషితాం మలిన సత్వం మలిన సత్వాన్ని శుద్ధ సత్వం అంటే కేవలం సత్వగుణం ఇప్పుడు మలిన సత్వం అంటే రజస్తమో గుణాలు మిక్స్ దాంతో అయినప్పుడు పక్కనున్న సత్వం తాం తాం దానని దేనిని అవిద్య ఇది జీవుడు కదా ఇది కూడా చూసిస్తాం కదా మాయ అవిద్య కాబట్టి మాయ ఆయనకు ఉపాధి ఆ మాయ ద్వారా ఆయన ఎట్లా అభిన్న నిమిత్త ఉపాధాన కారణమో తెలుసుకున్నాం తత్పదంలో త్వంపదంలో అవిద్య తామ్ ఆ తత్తే ఆ అవిద్యను అంటే ఆ అవిద్యను ఉపాధిగా ఆ గ్రహించినప్పుడు ్రహించినప్పుడు త్వంపదేనా ఉచ్యతే త్వంపదేనా ఉచ్యతే సేమ్ బ్రహ్మం త్వంపదేనా ఉచ్యతే అంటే మాయతో తాదాత్మం చెందినప్పుడు మాయను ఉపాధిగా తీసుకున్నప్పుడు ఇదో క్లియర్ గా చెప్తున్నా ఇంకా నేనేం లేదు హ్యాండ్స్అప్ నేను హెల్ప్లెస్ మాయను ఉపాధిగా తీసుకున్నప్పుడు మాయలో శుద్ధ సత్వాన్ని మాత్రమే ఆధారం చేసుకున్నప్పుడు నిమిత్త కారణమవుతున్నాడు శుద్ధ సత్వాన్ని తామసిం మాయా తమోగుణ ప్రధానమైనటువంటి మాయను తీసుకున్నప్పుడు ఉపాదాన కారణమవుతున్నాడు ఎవరు ఆయన పరమేశ్వరుడు అందువల్ల అభిన్న నిమిత్త ఉపాదాన కారణం భవతి ఆ పరమేశ్వరుడు తప్పదేనా వచ్చేది క్లియర్ ఇప్పుడు అట్లా కాకుండా ఆయనే అవిద్యను ఉపాధిగా పొంది అవిద్యను ఉపాధిగా పొంది ఎప్పుడైతే అవిద్యను ఉపాధిగా పొంది ఉండాడో అది మలిన సత్వం మలినసత్వం అంటే ఇంత ముందులాగా శుద్ధ సత్వం కాకుండా కేవలం తామసీం ప్రధానం కాకుండా మలిన సత్వం అంటే రజస్తమో గుణాలతో మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు రజ కూడా ప్రధానం అయిపోయినాడు కదా అందువల్ల కోరికలు కదులుతాయి కోరికలు కదిలితే కర్మలు కదులుతాయి అదే జీవుడు అదే సంసారం కామకర్మాది దూషిత మలిన సత్వం ఆదత్తే కాబట్టి అతడే ఇప్పుడు త్వం పదేనా త్వం నీవు అనేటువంటి శబ్దం చేత త్వం శబ్దేనా త్వం పదేనా ఉచతే ఇది అర్థమైపోయింది సపోజ్ ఆయన మాయతో కలవడం లేదనుకోండి మాయా విలక్షణ నిజండి మాయలో మాయ ఆశ్రయించుకున్నది ఆయన మాయని ఉపాధిగా తీసుకొని నిమిత్త కారణం ఉపాధాన కారణం తానే అభినిమిత్త ఉపాదాన కారణంగా జగతం చేశాడు సపోజ్ మాయని వదిలిపెట్టేస్తే బ్రహ్మం ఉండాలా మాయ ఉందంటే బ్రహ్మ ఉండాలా మాయ బ్రహ్మం లేకుండా మాయ ఉంటుందే ఉన్నదో బ్రహ్మాశ్రయ కదా కాబట్టి మాయ ఉంది బ్రహ్మం ఉన్నాడు మాయ లేకపోయినా బ్రహ్మ ఉంటాడు కదా అదే బ్రహ్మం తద్ బ్రహ్మం మహిళ సత్వం ఇప్పుడు దీంతో కలిసినప్పుడు అవిద్యని కలిసినప్పుడు జీవుడు అవుతున్నాడు అనుకోండి అవిద్య నుంచి విడిపడితే బ్రహ్మం కదా ఆ బ్రహ్మం ఈ బ్రహ్మం ఇద్దరా క్యా బాధ ఇది ఏకతా సంభావిత కాబట్టి చూసారా ఉపాధి వినిర్ముక్త ఉపాధి ఉండడం వల్ల మాయ అనేటువంటి ఉపాధి ఉంటే పరమేశ్వరుడు అభిన్న నిమిత్తం ఉపాధానికి కారణం అవుతున్నాడు సర్వేశ్వరుడు అదే అవిద్యను ఉపాధిగా తీసుకున్నప్పుడు జీవుడైపోతున్నాడు జీవుడైపోయి అవిద్యకు లోనై ఉన్నాడు కనుక అవిద్య అంటే అజ్ఞానమే గనక నాకు అది కావాలి ఇది కావాలి వై తృప్త భవిష్యామి ఇప్పుడు నువ్వు అతృప్త ఇది వ్యవహారం తనకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం ఇది అజ్ఞానం ఎప్పుడైతే అజ్ఞానం ఉందో దీన్ని ఉపాధిగా కలిగి ఉండడం కామం కదులుతోంది కామం ఎప్పుడైతే ఇచ్చిందో దాన్ని తీర్చుకోవడానికి అది కోరిక వస్తుంది వస్తువు నాకు కావాలి అంటే కామం ఇంకేం కామం అంటే మరి కాదు లైంగిక పాసే కాదు కామం అంటే కోరిక ఇట్స్ అ డిజైర్ దాని నుంచి యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఒక కోరిక లేకుండా మనం పని చేయలేము కాబట్టి ఏదో పనిచేస్తున్నాం అంటే దేన్ని పొందాలని చేస్తున్నాం దేన్ని పొందాలని చేస్తున్నాం దాని మీద మన కోరిక ఉంది ఆ కోరిక వల్ల కర్మ జరుగుతుంది కామ కర్మాది దూషితాం కలుషితం క్లియర్ అర్థమైందా కాబట్టి మాయ నుంచి విడిపడితే బ్రహ్మం ఏమిటో అజ్ఞానం నుంచి విడిపడితే రెండు చైతన్యాలు లేవు అందువల్ల సూటిగా ఇంత ప్రక్రియతో కూడిన గ్రంథం కాకపోయినా ఆచార్యు కస్వ కో కుత ఆయా ఆ కస్వహం కస్వ ఎవర్ నో హో ఆర్ యూ పడిపోయాను కో జనన్ని కామె తాత అసలు ఎవరు నువ్వు ఎంక్వైరీది ఎక్కడి నుంచి వచ్చావు కుత ఆయాత చూడండి చాలా ఇంపార్టెంట్ కస్తవం కోహం కొత్త ఆయాత నువ్వెవరే అసలు అప్పుడు కోహం నేనెవరు అని స్టార్ట్ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చావు పదహారో శ్లోకం నుంచి ముప్పై ఆరో శ్లోకం వరకు ఎక్కడి నుంచి వచ్చావు పంచభూతాల నుంచి ఎవరు వచ్చింది ఎవరు బా వచ్చింది పంచభూతాల నుంచి పంచభూతాలే వస్తాయి కానీ ఇంకేం వస్తాయి మట్టి నుంచి కొండ వస్తుంది ఎంతగా కొండలో ఆకాశం ఎక్కడి నుంచి వస్తుంది కష్టం కొండ అను అనుకున్నావనుకో నేను కొండ నేను చిన్న కొండ అది పెద్ద కొండ ఇది ఎక్కరు ఇంకా చిన్న కొండ అయితే ఉండు ఏమైంది హాయిగా ఉంటావు పెద్ద కొండ అయితే జైల్లో పోతావు అర్థమవుతుంది ఇప్పుడు మట్టి కొండ మట్టి కొత్త కొమే జనని చెప్పం ప్రాణం ఇస్తా రెండు వేస్టే ఆమెకే నీకు సంబంధం ఏదో చూస్తే ఒక కాలంలో ఒక దేశంలో పుట్టినటువంటి మట్టి ముద్ద ఇంకో కాలంలో ఇంకో దేశంలో పుట్టిన మట్టి ముద్దని చేతిలో పట్టుకొని అది సార్ కోపడతారు ఏమో భయం ఇంతే కదా దేహం చూస్తే పాంచభూర్తిగా ఆత్మ చూసావా ఆమెలో ఉండేది నీలో ఉండేది ఒకటే కదా సార్ ఈ కొండలో ఉండే ఆకాశం ఆ కూజాలు ఉండే ఆకాశం ఒకటే కదా ఆకాశం ఆకాశాన్ని ప్రేమించిందని చెప్తావా నాకేం డౌట్ లేదు అదే నేను చెప్పింది పరప్రేమాస్పద ఆత్మని ఈక్షతే ఆత్మనస్తుకాయ ప్రియం చెప్పం కోహం కుత ఆయా జనని కోమే తాత ఇది పరిభావ సర్వం అసా ఇది కనుక ఆలోచన చేసావా ఒక్క భగవంతుని దప్పితే అదర్ దాన్ బ్రహ్మన్ ఎవ్రీథింగ్ ఈస్ ఎఫెక్టెడ్ బై డిఫెక్ట్ దోషపూరితం కలుషితం ఓకే సర్వం అసారం విశ్వం త్యక్త స్వప్న విచారం నిద్ర మేలుకున్న తర్వాత స్వప్నంలో ఉండే వాళ్ళ కోసం ఆలోచిస్తామా ఆ పులుడు వస్తే మనకేదో ఉన్న దాంట్లో వాడికి మనం నాలుగు వందల రూపాయలు ఇవ్వాల్సి వచ్చినా రెండు వందలు ఇస్తాను ఇంకో రెండు వందలు మళ్ళీ నాలుగు రోజులకి రా ఆయన అడుక్కోవడం ప్రధానంగాని ఉండవా నేను అడుపెట్టి మర్చిపోయి వచ్చాను ఎక్కడ ఎక్కడ సార్ రాత్రి కల్లో కల్లో ఆరు లక్షలు లెక్క నేనే పెట్టాను వస్తదే తక్వ దాన్ని విడిచిపెట్టి ఇక్కడ ఏముందో చూడు సార్ విశ్వం త్యక్త్వ స్వప్న విచారం ఆ స్వప్నంలో ఉండే డబ్బు ఏమవుతుందో ఉద్ధరిస్తుందో ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా అంతే ఉద్ధరిస్తాయి అంత శూన్యం ఏం లేదు ఒకరోజు ఏమీ లేకుండా పోతాయి మనది ఏదో అది నువ్వెవరు ఆలోచన చెయ్యి ఇప్పుడు ఆలోచన చేశారనుకోండి ఏం చేస్తాడు వచ్చేసాం కదా ఇంత ముందు అన్వయ వ్యతిరేకంలో దేహం నేను కాను మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం నీహ్వా నచనేే నచ వ్యోమ భూమి న తేజోన వాయు కోంతురూప శివరోహం శివ అయిపోయిందా ఏది ఓ గురువుగారిని ఓ శిష్యుడు అంటే ఆయన శిష్యుడు కాదు ఏదో ఒక మార్గగామి వచ్చి ఆయన చాలా గొప్ప స్వాముల వారండి భగవంతుని గురించి బ్రహ్మాండంగా తెలుసు ఆయన కనెక్షన్ ఉంది ఎప్పుడు అని చెప్తే వీడి వచ్చి పాపం గురువుగారు గురువుగారు మీకు భగవంతుని గురించి మీరు చాలా పెద్దవాళ్ళు కదా మీకు అంతా తెలుసు భగవంతుడితో మీకు టచ్ ఉంటుంది అంటే నాకు ఎప్పుడూ టచ్ ఉంటుంది ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ టచ్ ఉంటుంది సెల్లా సెల్లా సెల్లేదేం లేదు ఎప్పుడు ఆయనతో నాకు సంబంధం ఉంటుంది అని సంబంధం ఉంటుంది అన్నప్పుడు ఆయనతో ఆయన దగ్గరికి పోయి ఉంటాడు కదా లేకపోతే ఎట్లా సంబంధం ఇప్పుడు మీరు నా స్వామీజీ తెలుసు అంటే మీరు ఆశ్రమం వచ్చి ఉంటారు అంతే కదా మీకు నాలుగుసార్లు ఆశ్రమం వస్తేనే కదా పరిచయం అవుతుంది పూర్వం అట్లా కాదు ఇప్పుడు గురువుల దగ్గర పోతే పరిచయం అవుతుంది పూర్వం గురువులే వచ్చి పరిచయం చేసుకునేవాళ్ళు ఎందుకని మాతాభిక్ష అందేహిని ఇప్పుడు అవకాశం లేదు నేను మీదకి వచ్చే అవకాశం లేదు కనుక మీరు ఎక్కడికి వస్తారు మీకు సంబంధం ఏర్పడదు కాబట్టి భగవంతుని ఈయన తెలిసి అంటే భగవంతుడితో ఈయన సంబంధం ఉండా ఉన్నుండాలంటే ఈయన అక్కడికి పోయి ఉండాలి పోయి ఉండాలంటే ఆయనతో మాట్లాడుండాలి ఆయన చూసి ఉండాలి కాబట్టి మీరు ఆశ్రమం తెలిస్తే స్వామిజీకి దర్శనానికి పోతున్నాం అండి అని పక్కన కూడా రాకుండా రావచ్చు వాడికి ఇష్టం లేకపోయినా అర్థమవుతుంది ఈయన కూడా చాలా మందిని తీసుకెళ్ళి ఆయన్ని చూపించి ఉండొచ్చు ఎందుకంటే ఈయన పోతూ ఉంటాడు గనక దర్శనానికి గురుదేవా నన్ను కూడా తీసుకెళ్ళి చూపిస్తావా ఇంత ముందు ఎవరన్నా చూపెట్టు ఉండవా నీకు ఆయన టచ్ ఉంటుంది గనక తెలుసు గనక నాకు టచ్ ఉంది ఇంత సంబంధం ఉంది నాకు బాగా తెలుసు బాగా నాకేమి పరోక్షం కాదు అపరోక్షం నాకు అపరోక్షం ఇమ్మీడియట్ ఇమ్మీడియట్ అవేర్నెస్ అది నాకు అపరోక్షం అయితే మీరు ఇంతకుముందు చాలామంది చాలామంది ఇప్పుడు ఇప్పుడు నాలుగు మందిని చేసుకుంటాను కావాలంటే కానీ ప్రస్తుతానికి పదిహేను వందల్లో ఉన్నాను వీళ్ళందరూ తీసేపోవాలనే నాలుగు సంవత్సరాల టైం పట్టి తీసేపోవాలనే వీళ్ళని కూడా తీసే పోతా ఎందుకని గతంలో కొందరు ఇల్లున్నారు వీళ్ళు కూడా వెళ్తారు నాకు తెలుసు వీళ్ళ తీసుకుపోద్దు వాడంటాడు నన్ను కూడా ఒకసారి తీసు గురుదేవ నేను భగవంతుని చూడాలని తప్పకుండానే ఆయన తప్పకుండా చెప్తాను ఒక్కటి మాట నేను నేనైతే వెళతాను నాకు ఆయనతో టచ్ ఉంది నేను ఎవరన్నా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న వేస్తాడు దానికి నేను ఆన్సర్ చెబితేనే తీసుకొని రమ్మంటాడు ఆ విధంగా గతంలో చాలా మంది తీసుకెళ్లే ఇప్పుడు నిన్ను కూడా తీసుకెళ్తా నేను ఒక మాట్లాడి ఏంటి నువ్వెవరో చెప్పు దేనికి ఆయనకి చెప్పాలి నువ్వెవరో చెప్పు నాయన నేను ఒక ఆయన తీసుకొస్తానంటే ఎవరిని తీసుకొచ్చేది నువ్వంటే నన్ను అడుగుతాడు ఆయన నేను ఒక ఆయన తీసుకొస్తానంటే ఎవరు ల్యాడనా ఎవరిని తీసుకొస్తావు చెప్పు ఆయన ఎవరు అసలు హు ఇస్ హీ బిల్ ల్యాడేనా ఎవరు ఆయన అన్నప్పుడు నువ్వెవరో నేను చెప్పాలా కాబట్టి బాబు ఒక మాట నువ్వేమనుకోవద్దు నువ్వేమిటో చెప్పు నాకు నువ్వెవరో చెప్పు నువ్వేమిటో చెప్పు నేను పోయి ఆయనకి చెప్పాలి ఇది నేను చెప్పిన తర్వాత ఆయన తీసుకురామంటాడు నేను నిన్ను తీసుకుపోతాను అన్నాడు వీడు స్టార్ట్ అయ్యాడు నా పేరు రామారావు అది నీ పెట్టింది కదా ఇంకా స్టార్ట్ అయింది నా దీని లాజిక్ సాంఖ్యం వాడు ఒక దశలో నేను ఇది కాదు ఎందుకని అన్నమయ్య కోసం కాదు ప్రాణం ప్రాణమై కోసం కాదు మనసు మనమై కోశం కాదు బుద్ధి బుద్ధి కాదు విజ్ఞానమై కోసం కాదు ఆనందమయ్యే అజ్ఞానం అది కూడా కాదు ఎందుకంటే అజ్ఞానం కూడా నీకు తెలుస్తుంది జ్ఞాన అజ్ఞాన వర్జిత జ్ఞానవర్జిత అజ్ఞాన హీనచిత్ జ్ఞాతం కా చెప్పు జ్ఞానం అస్తి కెం తర్వాత ఒక దశలో వాడేంటో వాడికి తెలియలే ఎలా తీసుకెళ్ళి ఆ ఏక శ్లోకం దోండి కిమ్ జ్యోతిస్థల ఆ విధంగా వాడిని తీసుకొచ్చేసి లాస్ట్లో వాడి చేత చెప్పించాడు నేను ఆత్మని అని ఎన ఇంకెందుకు నేను తీసుకుపోయేది ఎందుకని తత్ త్వమసి తత్ ఇంకా ఇంకెవరైనా నీ దగ్గర తీసుకొని రావాలంతే దిస్ ఇస్ లాజిక్ దిస్ ఇస్ మ్యాజిక్ దిస్ ఇస్ ప్రమాణం అర్థమవుతుంది నువ్వెక్కడికి పోయినవసరం లే ఎక్కడైనా నష్టం లేదు కానీ ఇది తెలియకపోతే ఎక్కడికి పోయి కూడా ఉపయోగం లేదు కాబట్టి నిన్ను నీకు తెలియనప్పుడు పరమేశ్వరుని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో నాకు అర్థం కావడం నీవు నీకు అర్థమైన తర్వాత పరమేశ్వరుడు నీకు దూరంగా ఉండేందుకు అవకాశమే లేదు క్లియర్ కాబట్టి తత్వ తెలిసిపోయింది తొమ్ము తెలిసిపోయింది ఇప్పుడు ఏం కావాలి అసిపద అర్థ అసి పదార్థం కి కార్లేటివ్ వెర్బ్ అది క్రియాపదం కాకపోతే కార్లేటివ్ వెర్బ్ వీళ్ళద్దరి కలిపేది ఏది తత్ని తొమ్మిని కలిపేటువంటిది త్రితయా పరస్పర విరోధిని అఖండం సచ్చిదానందం మహావాక్యేన లక్ష్యతే పరస్పర విరోధిని సెకండ్ లైన్ పరస్పర విరోధిని ఒకదానికి మరొకటి విరోధి పరస్పర విరోధిని వాటిల్లో ఒకదానికి ఒకటి అపోజ్డ్ టు వన్ అన్ అదర్ మా టీచ్ అదర్ ఎందుకని త్రితయి మూడు మూడు ఒకదానికి ఒకటి భేదం ఉంది త్రితయి అపి ఇది మూడు మూడు స్థాయిల్లో ఉంది త్రితయి అపి కాబట్టి పరస్పర విరుద్ధమైనటువంటి పరస్పర విరోధినిం పరస్పరం ఒకదానికొట్టి విరోధమైనటువంటి త్రితయి అపి మూడు విధాలైనటువంటి తాం మాయాం పరస్పర విరోధమైన మాయలోనే మళ్ళీ పరస్పర విరోధం పరస్పర విరోధములైనటువంటి మూడు రకాలైనటువంటి మాయలను ముక్త్వా విహాయ విడిచిపెట్టి త్యక్త్వాక్త్వా అంటే త్యక్త్వా విడిచిపెట్టి అంటే విడిచిపెట్టేస్తే సార్ మూడు రకాలైనటువంటి మాయలున్నాయి ఇప్పుడు మూడు విధాలైన మాయ ఈ మూడింటిని కనుక విడిచిపెడితే అఖండం సచ్చిదానందం మహావాక్యన లక్ష్యతే అఖండం పూర్ణమైనటువంటి సత్చితు ఆనంద స్వరూపం సత్య జ్ఞానానంద బ్రహ్మస్వరూపం మహావాక్యేనా తత్వమసి మహావాక్యేన లక్ష్యతే సిద్ధ్యతి ఇదేం సమాజండి మూడు వచ్చినాయి సత్వచాల కాదు సార్ ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి జస్ట్ లెసన్ ఇప్పటి వరకు మనకు వచ్చింది తామసీం ప్రధానంగా తీసుకొని తామసీ ప్రకృతిని ఈ సృష్టికి ఉపాధాన కారణం అయ్యాడు విశుద్ధమైనటువంటి విశుద్ధ సత్వాన్ని తీసుకొని నిమిత్త కారణం అయ్యాడు ఇదొక ఉపాధి అదొక ఉపాధి ఓకే తరువాత మలిన సత్వంతో కూడి కామ కర్మాది దూషితమై అవిద్యని ఉపాధిగా తీసుకొని జీవుడయ్యాడు मूड उपधु रहा मूड उपाधु संबंधे कई इंकोक उपाधि जीवड़ मूडो उपाधि सृष्टि जगत् प्रकृति तमो गुणमे कदा यदि प्रकृति जीव जगत् परात्मा असिदे वेदात शास्त्रेटो दस आरभ्य జీవ జగత్పరాత్మ ఇతి అసలు జీవుడెవరు దేవుడెవరు జగత్తేంటి ఈ మూడింటికి సంబంధించినటువంటి విషయం సమగ్రంగా తెలియడమే వేదాంతానికి ఆరంభం వీటిని తెలుసుకోవాలనేది ఆరంభం ఇప్పుడు తెలిసిపోతుంది కాబట్టి విశుద్ధ సత్వగుణ ప్రధానం ఈశ్వర విశుద్ధ సత్వగుణ ప్రధానం ఈశ్వర మలిన సత్వగుణ ప్రధానం జీవ తమసీం ప్రకృతి తమో ప్రధానం జగత్ త్రితయీం ఈ మూడు ఉపాధుల్ని త్రితయీం తాం మాయాం మూడు విధాలైనటువంటి ఈ మాయల్ని అంటే మూడు రకాలైనటువంటి మాయోపాధులను మూడు మాయ కదా ఏనాయన ముక్త్వా తక్వ పరస్పర విరోధిని ఎందుకు పరస్పర విరోధిని తెలుసా స్వామీజీ మరి ఈశ్వరుడు జీవుడు జగత్తు, ఇక పరస్పర విరోధనింగా ఈ మాయలో ఎందుకు కనపడతా ఉన్నాయి అంటే సత్వగుణ ప్రధానంగా నిమిత్త కారణమైనటువంటి పరమేశ్వరుడు జ్ఞాన ప్రధానం అందుకని నిమిత్త కారణం ఎఫిషియెంట్ కాస్ కదా కాబట్టి జ్ఞాన అదే మలిన సత్వంతో కూడినటువంటి జీవుడు దగ్గరకు వచ్చేటప్పటికి కామకర్మలు కదా రజస్తమ గుణాలు కదా కర్మ రజగుణం కనుక ప్రధానంగా కర్మ యాక్షన్ ఆయనదేమో జ్ఞానం ఆయనది జ్ఞానం జీవుడిది కర్మ ప్రధానం ఎందుకంటే రజస్సు గనక రజోగుణం గనక మరి జగత్తు తమోగుణ ప్రధానం కదా జడం జడం కాబట్టి జీవేశ్వర జడ భేద అస్తి జీవుడు ఈశ్వరుడు జడము జడము తమోగుణం జీవుడు రజోగుణ ప్రధానం ఈశ్వరుడు శుద్ధ సత్వం ఇది భేదం పరస్పర విరోధిని పరస్పర విరోధిని తృతయిం మాయాం తాం మాయాం ముక్ విహాయా కాబట్టి ఈ ఈ మూడింటిని విడిచిపెడితే ఏం మిగులుతుందండి ఏముంది అఖండం అఖండం సచిదానందం పరబ్రహ్మ ఎందుకని జగద్విలక్షణం జగత్తుంది పరమేశ్వరుడు ఉన్నాడు జగత్తు ఉండదు పరమేశ్వరుడు ఉంటాడు అర్థమవుతుంది మాయ ఉంది పరమేశ్వరుడు ఉన్నాడు మాయ లేదు పరమేశ్వరుడు ఉంటాడు ఈ మూడు త్రితయి ఈ మూడింటిని కూడాను ముక్త్వా తక్వా వీటిని విడిచిపెట్టినా కూడాను తను ఎక్కడికి పోవడం లేదు తాను ఉంటాడు అఖండం అఖండం ఇవి ముక్కలు ముక్కలుగా ఉండడానికి అవకాశం లేదు అఖండం అంటే పూర్ణం అఖండం అంటే పూర్ణం ఎప్పుడు పూర్ణం ఇదం పూర్ణం పూర్ణమధ పూర్ణమిదం సృష్టే ప్రాక్ ప్రాక్ పూర్ణం సృష్ట్యానంతరం పూర్ణం సృష్టి సమయ పూర్ణం సృష్టి విలీన పూర్ణం అది అఖండం ఇది సంవిత్ గతంలో ఉన్నది పూర్ణం సర అఖండం సచిదానందం సచ్చిదానందం మహావాక్యన లక్ష్యతే ఇది మహావాక్యం చేత సిద్ధిస్తా ఉంది ఏమని నీవే అది అఖండ మండలాకారం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం వ్యాప్తం తతం తత్పదం దర్శితం ఏనా దేని చేత తత్పదం ఆ బ్రహ్మపదం అన్నిట్లో దర్శింపబడుతుందో పూర్ణమదూర్ణమి పూర్ణాత్ అప్పుడున్న పూర్ణం ఏదైతే ఉంది దాని నుంచి పూర్ణంచ్చేదే మట్టి నుంచే కుండ వచ్చింది కుండలో కూడా మట్టి ఉంది పూర్ణశ్య ఆ పూర్ణము నుండి పూర్ణము ఆదాయ పూర్ణమే వచ్చిన ఏం మిగులుతుందండి పూర్ణమే మిగులుతుంది గిలినా కూడాను బట్టే ఉంటది సో తత్ త్వం అసి ఇది మహావాక్య లక్ష్యతే బాగుంది సార్ మహావాక్యంతో ఎట్లా ఇది భాగత్యాగేంటారే మీరు ఎట్లా చేయాలి మేము ఇప్పుడు ఆ అసికి సంపూర్ణ రూపం వచ్చేస్తుంది జస్ట్ లిస్ కమాన్ సోయం ఇత్యాది వాక్యు విరోధా भागयो आश्रयो, यथा, आश्रयो यथा माया త్యాగినాగయే ఆశ్రయోక్ష్య మాయా విద్యే విహాయ ఉపాధిపరజీవయ సచ్చిదానందరబ్రహ్మైవ్య అదే సహ అయ సోయ్యాక్యు విరోత్ విచిత్ర విరోధాత్ తయో తదింతయో అది మనకు ఏదో సంగీతం లాగుండా తక్దింతయోహో ఇంకా పూర్వమైతే చెప్పేవాళ్ళు తత్ ఇంతయోహో అది ఎంతే అని తత్ ఇదం నేను సంధి బాగా చూసుకోండి తమాషా సంధి చేశాడు అక్కడ విరోధాత్ ఇదం తయో విరోధాత్ ఒక పదం తత్ ఒక పదం ఇదం ఒక పదం తయో ఒక పదం తయోహంటే ఉభయ ఇదిగో నైన్ సోయం అయం అయం ఆత్మ ఈ ఆత్మ అయం This, దెస్ వీడు అయం అంటే ఎవరు వీడు ఎవడు వీడు సహ వాడు సహ అంటే వాడు అయం అంటే వీడు సోయం అంటే వాడే వీడు వీడేవాడు అదేనైనా తత్సమే తత్ త్వం ఆ పరబ్రహ్మే నువ్వు నువ్వే పరబ్రహ్మం కదా సోయం అయం సహ సహ అయం ఇదే సోహం పదం కూడా అహం సహ నేనే ఈశ్వరుడు అనేది సోహం దాన్ని ధ్యానం చేయమంటారు సోహం సోహం విచారణ వాక్యం విచార అత విచారర్తవ్య ధ్యానవాక్యం కాదు ఇది కర్మ తెలియక అయం సహా వీడే వాడు అయం వీడు సహ వాడు ఈ మాటలు మాట్లాడినప్పుడు వీడే వాడు అనే మాటలు మాట్లాడినప్పుడు ఇత్యాది వాక్యు విరోధాత్ అంటికి విరోధం ఉందా లేదా వీడే వాడు అన్నప్పుడు వీడు అంటే దగ్గర ఉండేవాడు వాడు అంటే దూరం ఉండేవాడు అంటే ఈ కాలంలో ఉండేవాడు ఆ కాలంలో ఉండేవాడు ఈ దేశంలో ఉండేవాడు ఆ దేశంలో ఉండేవాడు ఈ రూపంలో ఉండేవాడు ఆ రూపంలో ఉండేవాడు క్యా బాత అటువంటప్పుడు ఈతం ఈ तत इदं। तत इदं। यी इदं। तत द आ। तत्म तत्म आ तत्वाटी विरोध कदा विरोधा तदिद तत तत विरोधा स्वयं इक्यु उभयो विरोधा ఈ రెండు పదాల్లో ఆ ఇ అన్నప్పుడే ఆ ఇ అనేటువంటి వాటికి ఆ అన్నప్పుడు ఈ లేదు ఈ అన్నప్పుడు ఆ లేదు వీడు అన్నప్పుడు వాడు లేడు వాడు అన్నప్పుడు వీడు లేడు వీడే వాడు వాడే వీడు సోయం అనేది విరోధంగా కనపడతా ఉంది ఇదం తత్ తదిదం తయోహో తదిదం తత్ ఇదం తయోహో ఉభయోహో ఆ రెండింటికి విరోధాత్ ఇప్పుడు ఏం చేయాలన్నా తెలుసా వాటిని మూడో భాగోహో త్యాగేనా ఈ రెండిట్లో విరుద్ధాంశాలు ఏవైతే ఉన్నాయో విరోధాత్ విరుద్ధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్యాగేనా పరిత్యాగేనా వాటిని కనుక విడిచిపెడితే విరోధ విరుద్ధాంశములను విడిచి సామాన్యాంశాన్ని గనక సూచిస్తే అప్పుడు అంటే భాగయోహో చూడండి ఒక భాగాన్ని మాత్రమే అంటే ఏ భాగం అది వీళ్ళిద్దరికి విరో ఏదైతే ఉందో ఇప్పుడు ఆ కాలంలో ఉండేవాడు ఈ కాలంలో ఉండేవాడు కాలం విరోధం ఆ ప్రాంతంలో ఉండేవాడు ఈ ప్రాంతంలో ఉండేవాడు ప్రాంతం విరోధం అలా ఉండేవాడు పొట్టిగా ఇలా ఉండేవాడు పొడువుగా వస్తు విరోధం ఈ విరుద్ధాంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని గనక తొలగించి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుద్ది నన్ను ఇలా చూడబాకండి నాకు అర్థమైంది మీకు అర్థమవుతుంది కాదు చెప్తాను కదా అయ్యే లోపలి కదా ఇదిగో ఆ విరుద్ధాంశాన్ని వదిలిపెడితే ఇద్దరిలో ఉండే సామాన్యాంశం ఒకటైపోద్ది అది మహావాక్యా చేత తెలియబడితే తెలియబడేది కాబట్టి భాగయోహో త్యాగేనా ఆ విరుద్ధాంశాన్ని కనుక వదిలేస్తే ఏక ఆశ్రయ లక్ష్యతే ఒకే ఆశ్రయం ఇద్దరికి అంటే ఇద్దరు ఒకే స్థానంలో ఉంటారు రెండు కాదు ఒకే ఆశ్రయం ఒకే వస్తువు ఇద్దరం ఇది లక్షణ వాక్యం లక్షణావృత్తి అర్థమైందే ఏమర్థమైంది స్వామిజీ శక్తి వృత్తి అని ఇంతమంది చూశారు కదా అంటే పదం యొక్క అర్థం పదంలో ఉండడం వాక్యం యొక్క లక్షణావృత్తి అంటే ఇది అట్లా కాకుండా వాక్యంలో విరుద్ధాంశాలు ఉంటాయి కదా లక్షణావృత్తి వచ్చినప్పుడు విరుద్ధాంశాలను అర్థం తీసేసి మీకు అర్థమయ్యేటట్టు చెప్తుంది కచ్చా గచ్చా కుమారుణి పోరా అంటే పోబోడా రక్షణావృత్తి చెప్తుంది దాన్ని శక్తి వృత్తి చెప్పలేదు రక్షణావృత్తి చెప్తుంది విషం భుంషే పో విషం ఇంగో అంటే తిడు దినబాకు అక్కడ చూసారా విరుద్ధమైంది కాబట్టి దాంట్లో ఏ విరుద్ధాంశం అయితే ఉందో దాన్ని తొలగించే సామాన్యాంశాన్ని చెప్తుంది జీవుడిలో ఈశ్వరుడులో విరుద్ధాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేసిన తర్వాత ఆయనే ఈయనగా ఉంటాడు లేదా ఆయన వేరుగా ఈయన వేరుగా ఉండి ఇంకా ద్వైతము విశిష్టాద్వైతము ఇంకొకటి ఇంకొకటి టీవీ అన్ని ఉంటాయి ఇంతవరకు బాగుంది స్వామీజీ మరి ఎట్లనేది తత్వం వచ్చే దీన్ని లక్షణ లక్షణం కదా భాగయోహో త్యాగేన భాగత్యాగ లక్షణం భాగయోహో త్యాగేన అంటే భాగత్యాగ లక్షణం ఇది లక్షణ శాస్త్రం ఒక రెండు నిమిషాలు ఇట్టారా ఇది వాళ్ళకి క్రిటికల్ సింపుల్ గా చదువుతున్నారు అర్థం ఒక వాక్యం మనకు అర్థం కానప్పుడు కదా లక్షణి అంటున్నాం కనకయ్య మోక్షధామం పోతున్నాది సామాన్య వాక్యం అర్థమైపోయింది ఫుల్ మీనింగ్ ఇస్తూ ఉంది డైరెక్ట్ మీనింగ్ ఇది ఇవ్వడం లేదు అందువల్ల లక్షణ వాక్యం అంటున్నాం లక్షణ వృత్తి అంటున్నాం ఇండికేటివ్ మీనింగ్ అది ఏదో సూచిస్తూ ఉంది కదా తత్వం కూడా అట్లాగే ఉంది తత్ అది త్వం నీవు అసే అదంటే ఏది గేదె కూడా కావచ్చు నువ్వు గేదె ఒకటి అంటే కొన్ని సమయాల్లో సరిపోతుంది కూడా ఈక్వేషను బరి తమాషగా ఉంటుంది కొన్ని సమయంలో కోతికి సరిపోతుంది చాలా సమయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చూస్తే చెంచలంలో దానికి మనకి ఎక్కడో పోలిక్ ఉందని అప్పుడు అవి మధ్యలో డార్మిన్ కనపడతా ఉంటాడు నువ్వు అక్కడి నుంచే వచ్చింది నువ్వు అక్కడి నుంచే కదా వచ్చింది అర్థమవుతుందా ఇప్పుడు కనుక లక్షణావృత్తి చూసేటప్పుడు లక్షణ శాస్త్రంలో పోవాలి సింపుల్ గా ఈ లక్షణాలు మూడు రకాలు కన్ఫ్యూజ్ కావాలి జహత్ జహత్ లక్షణం ఇది జహ లక్షణ అజహత్ చాలా క్లియర్గా ఉండ జహత్ ఒకటి తెలిస్తే సరిపోతుంది మీ అనేది తర్వాత ఆ పెట్టుకునేది ముందు జహత్ లక్షణం అజహత్ లక్షణం ఈ రెండింటి కలిపితే జహత్ అజహత్ ఇప్పుడు మీరు అనుకుంటారు చిన్నప్పుడు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాళ్ళం చదువుకునే అట్లా ఇది ఏంటి స్వామీజీ ఈ జహత్ లక్షణం ఏంది అయ్యా ఒక వాక్యంలో ఒక అర్థాన్ని ఒక అర్థం ఉంటుంది దాంట్లో మనకు అదే విరుద్ధాంశం అనేది నేను దాన్ని వదిలిపెడితే మనకు అర్థం అవుతుంది ఇప్పుడు విషం బుంచే అన్నాడు అనుకోండి నువ్వు విషం తినరాని అక్కడ వదలని లేదా విషం తినమని అర్థం విరుద్ధాంశం ఉంది కదా దాన్ని వదిలిపెట్టాలి కాబట్టి డైరెక్ట్గా తీసుకోవడం కాకుండా ఆ విషం అనేది దాన్ని ఇప్పుడు గచ్చా అన్నాడు పో అంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంది నా గచ్చా పోవద్దు కాబట్టి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఒక వాక్యం ఉండేటప్పుడు అది మనకు డైరెక్ట్గా అర్థం కానప్పుడు లక్షణ వాక్యం అయినప్పుడు లక్షణావృత్తి చేతనే అర్థం చేసుకోవాలన్నప్పుడు దాంట్లో ఉండేది కొంత తీసేయాలి విరుద్ధాంశం అది అప్పుడే అర్థం అవుతుంది ఎందుకంటే అది ఇండికేటివ్ మీనింగ్ దాన్ని గ్రహించాలి మనం ఏమంటారా అంటే ఏమన్నా అర్థం కూరడు పోతా ఉంటాడు ఫాదరే తెలిసిన వాడు ఎక్కడ పోతాడు ఇప్పుడు కాలేజీ నుంచి వచ్చారు మరి అన్నగానే వాడున్న రైట్ లోపలికి పోయి అమ్మ దగ్గర కూర్చొని ఎక్కడే పోడాటం ఆయన అని వెళ్ళాడు అదొక అర్థం అదే భోంచేస్తాడు అనుకోండి అనుకోండి దాని అర్థం ఏంటి ఏదో తెమ్మని చట్నీ అయిపోయింది సాంబో ఒకటే ఒక సౌండ్ ఒకటే కానీ ఇంటికేటర్ మీనింగ్ చూడండి ఎట్లా దానికి ఒక అర్థం అది దీనికి ఇప్పుడు జహర్లక్షణం చెప్తాను మొదలత అంటే ఏమిటి జహర్లక్షణం అంటే కొంత వదిలేయాలి గంగాయాం ఘోష అది రాసుకోండి గంగాయాం ఘోష ఘోష అంటే గొల్లపల్లి గొల్లపల్లె విలేజ్ విలేజ్ గొల్లపల్లె గోకులం అనుకోండి ఇది ఎక్కడుందంటే గంగాయాం అంటే దీని అర్థం ఏంటంటే గంగ మీద గొల్లపల్లె ఉంది గంగ మీద గొల్లపల్లె ఉంది ది విలేజ్ ఈజ్ ఆన్ ది గ్యాంజెస్ ఇది వాక్యమా కాదన్నా ఆయన పదాలు లేవా కర్త కర్మ క్రియ లేదు ఏమర్థం గంగ మీద గుడిసెలుంటే పడవలు ఉంటాయంటే అర్థం ఉంది ఏదైనా ఆపుకోవచ్చు టర్న్ చేసుకోవచ్చు కుడిసెల్లు ఏం చేయాల కాబట్టి వాక్యం సరిగా ఉంది ఏదో తీసేయాల్సినటువంటి అవసరం కనపడుతుంది అస్మిన్ వాక్యే ఏది గంగాయాం ఘోష గంగా ముఖ్యాంశం ప్రవాహం ముఖ్యాంశం ప్రవాహం గంగా శబ్దస్య ముఖ్యాంశం ప్రధానాంశం ప్రవాహం పరిత్యజ్య తద్ అవినాభూతే తద్ అవినాభూతే అర్థాంతరే వర్తమానత జహరలక్షణ ఇప్పుడు ప్రవాహం అని అర్థం ఇప్పుడు గంగ అంటే ప్రవాహం నీటి ప్రవాహం గంగాయాం ఘోష ఆ నీటి ప్రవాహం మీద గొల్లపల్లి ఉందంటే ఉండదు ఉండలేదు కాబట్టి ఏం చేయాలి గంగా శబ్ద ముఖ్యాంశం ప్రధాన అంశం అది గంగా అన్నప్పుడే ప్రవాహము అని అర్థం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అ తీసేయ ఆ గంగా శబ్దం ప్రవాహం గనక ప్రవాహం మీద గొల్లపల్లె ఉంది అనేది మాత్రం కానే కాదు దాన్ని పరిత్యజ ముఖ్యార్థం ప్రవాహం పరిత్యజ తద్ అవినాభూతే అర్థాంతరే దానికన్నా భిన్నమైనటువంటిది దానికి సరిపోయేటువంటిది ఏదో వర్తమానత సా జహల్లక్షణ అంటే ఏంటి స్వామిజీ గంగాయా ఘోష అంటే తీరే ఘోష తటే ఘోష గంగా తీరములో గొల్లపల్లె ఉంది గంగా తటమున పల్లే ఉంది కాబట్టి ఏమనాలి దాన్ని తటే ఘోష అని అర్థం చేసుకోవాలి ఇది జహల్ లక్షణం ప్రవాహం అనేది పోయిందే గంగా అనేది ప్రవాహం గంగా ముఖ్యార్థం ప్రవాహం తత్ ప్రవాహం పరిత్యజ దాన్ని వదిలేసాం తటే అనేది తీసుకొచ్చాం తీరే అనేటువంటిది తీసుకొచ్చాం కాబట్టి ఆ విరుద్ధాంశాన్ని వదిలిపెట్టి ఇంకొక దాన్ని తీసుకొని వస్తే ఇప్పుడు అర్థం అవుతుంది తీరే తీరే ఘోష తీరములో గతీరములో అని అర్థం గంగా తీరే అనలా నేను అదొక తమాష చూడండి తమాష ఇది క్రిటికల్ మీకు అవసరం లేదు కానీ చెప్తా తీరే ఘోష అంటున్నా గంగా తీరే ఘోష దాని అర్థం కదా అంటే గంగా తీరంలో గొల్లపల్లె ఉంది అర్థం కానీ నేనే ఉంటున్నా తీరే ఘోష తటే ఘోష అంటున్నాను ఇది జహల్ లక్షణం ఇప్పుడు అర్థం మీకు ఇంకా రెండవది ఏంటి స్వామీజీ అంటారు విరుద్ధాంశం తీసేసాం ఒక దాన్ని తీసేస్తే మనకు కరెక్ట్ మీనింగ్ వచ్చింది ఆ ప్రవాహము గంగా ప్రవాహం అనేది తీసేసినప్పుడు గంగా తీరంలో గొల్లపల్లె ఉంది అని క్లియర్ గా అర్థమైపోయింది తీసేస్తే అర్థమైంది ఇది జహల్ లక్షణం అజహర్ లక్షణం స్వామిజీ ఇంకోటి తీసుకొచ్చి కలిపితే అర్థం అవుతుంది తీసేస్తే అర్థమయ్యేది జహల్ లక్షణం కలిపితే అర్థమయ్యేది అజహల్ లక్షణం అజహత్ లక్షణం అజహల్ లక్షణం ఏం స్వామిజీ ఇదిగో షోణోధావతి శోణోవతి శోణ రక్తవర్ణం శోణ రెడ్ శ్వేత వైట్ శ్వేతో ధావతి ధావతి ధావన క్రియది ధావన కర్తృత్వం ధావన కర్మ ధావన కర్మ మీన్స్ రన్నింగ్ శోణో ధావతి ద రెడ్ ఈ రన్నింగ్ శ్వేతో ధావతి ద వైట్ రన్నింగ్ శ్వేతం వైట్ అనేటువంటి ధవళ వర్ణం తెలుపు తెలుపు పరిగెత్తు ఉంది శోణోధావతి ఎరుపు పరిగెత్తు ఉంది ఏమైనా పిచ్చంట నీకు రంగు ఎక్కడన్నా పరిగెత్త రంగు కనుక పరిగెత్తటట్లయితే మనం పోయి ఆసెంబ్లీకుండే రంగంతా వచ్చి శృతి మందిరాన్ని పడిపోవాలని చెప్పమా అది పరిగెత్తుకుంటూ వచ్చి దీనికి అంటుకోదా లేదు రంగు ఎట్లా పరిగెత్తది రంగు పరిగెత్తది ఎక్కడన్నా శోణ ధావతే ద రన్నింగ్ ఇప్పుడు ఏం చేయాలన్న తెలుసా షోణ శబ్ద వాచ్య వర్ణగుణశస్య అంతే కదా వర్ణం అది రంగు వర్ణగుణశ ధావన కర్తృత్వ అన్వయం అసంభవాత్ ఎరుపు పరిగెత్తడం అనేటువంటిది అసంభవం దానికి ధావన కర్తృత్వం లేదు పరిగెత్తలేటువంటి లక్షణం ఎరుపు లేదు అందువల్ల ఏం చేయాలి శోణ శబ్దశ ప్రధాన అర్థం ముఖ్యార్థం ఏంటి రక్తగుణం రక్తగుణం పరిత్యజ్య దాన్ని వదిలిపెట్టే తదవినాభూతే తదాశ్రయభూతే అర్థాంతరే వర్తమానత అజహల్ లక్షణ ఇప్పుడు ఇంతకుముందు ఎట్లాగైతే మనం దాంట్లో తీసేస్తే అర్థమైంది మనకు గంగా అంటే ప్రవాహం అనేది తీసేసేటప్పుడు గంగాయాం ఘోష అంటే తీరే ఘోష గంగా తీరే ఘోష ఇప్పుడు కలుపుకోవాల ఏం కలుపుతావయ్యా అశ్వ శోణ అశ్వ శోణాశ్వహ ధావతి అంటే ఇప్పుడు గుర్రాల పంద్యాలను నిలబడుకోవడానికి ఒకడు విండి రేస్ ఆ రోజుల్లో గుర్రాలు పరిగెత్తా ఉంటే దాని మీద పందాలు కట్టి చూస్తుండేవాళ్ళు అదే తిరుగుతూ ఉంటే ఏదొస్తా ఉంది ముందని వీడు అయ్యా అద్గో ఆ ఎర్రగుర్రం ముందు వచ్చేస్తుందని చెప్పడానికి వీడికి ఎరుపో ఎరుపో ఎరుపో అంటే వాడు ఎరుపు అన్నప్పుడే వీడు ఎర్రగురం అని తెలుసు తెలుప తెలుపో తెలుపో ఏమని తెలుపుమంటావు ఎర్రగురం ముందు వస్తుందని తెలుపు అర్థం మీకు సో దియర్ రెడ్ ఈ రన్నింగ్ అంటే దియర్ రెడ్ హార్స్ ఈజ్ రన్నింగ్ వైట్ ఈజ్ రన్నింగ్ అంటే వైట్ హార్స్ ఈస్ క్లియర్ ఆ హార్స్ దే అశ్వబ్దం దాన్ని తీసుకొని వచ్చి కలిపితే అర్థం వస్తుంది ఇది అజహత్ లక్షణం జహత్తు లక్షణం అజహత్తు లక్షణం మూడవది జహద్ అజహత్తు లక్షణం కొంత తీసేయాలా కొంత కలపాలా కొంత తీసేయాలా కొంత కలపాలా అది తత్వమసి తత్వమసి జహల్ లక్షణం కిందకి రాదు అజహల్ లక్షణం కిందకి రాదు నా జహదాజ లక్షణం కిందకు వస్తుంది ఎందుకని ఇక్కడ ఇంకోటిది కూడా చూడండి తమ అంటే మీకు అవసరం లేదు కానీ ఊరికి చెప్తా మీకు నేను అంటే రేపు మీకు కూడా పూర్వపక్ష రాకూడదని అన్నాను గంగాయాం ఘోష అన్నప్పుడు నేను ప్రవాహం అనేది తీసేసాం కదా ఇక్కడ గుర్రాన్ని తెచ్చి పెట్టాం కదా కదా అదే గనక నేను మళ్ళీ అన్నాను తీరే ఘోష తటే ఘోష గంగా తీరే అన్లా నేను ఎందుకో చెప్పండి గంగా తీరే అంటే తీరే తెచ్చి పెట్టుకున్నావు కదా అజహ లక్షణం అయిపోతావు సో మీకు అవసరం లేదు కాని ఎవడైనా అద్వైతం గిట్టినవాడు ఉంటాడు అనుకో అపోనెంట్ వాడు కనుక వచ్చాడు ఏమంటాడంటే ఏంట నువ్వు చెప్పేది ఏ గంగా తీరే గోష అంటాడవే గంగా యామ్ గోష అనేటప్పుడు తీరే తెచ్చి పెట్టుకున్నావు కదా మరి ఒక పదాన్ని తెచ్చిపెట్టుకుంటే అశ్వం లాగా అజహర్ లక్షణం అవుతుంది గాని నీకు జహర్ లక్షణం ఎట్లా అవుద్ది అని క్వశ్చన్ చేస్తాడు వాడు సో ఊరికే ఇచ్చే అంటే అట్లాంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఎదుర్కొన్నా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకని వాడు అడిగే టైంకి మీరు మర్చిపోతారు కనుక అది కూడా పార్ట్ ఆఫ్ టీచింగ్ బోధన ఇది ఉత్సాహంగా చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అయినా కూడా మనుషుని ఉత్సాహపరుస్తే చెప్పాలి కానీ వాళ్ళు ఇప్పుడు జహల్ లక్షణం అదే అజహలక్షణం అయిపోయింది జహద జహల్ లక్షణం అదేంటో తెలుసా గంగాయాము గోష గుర్తుపెట్టుకోండి జహల్ లక్షణం షోణ ధావతి అజహల్ లక్షణం ఈ జహదజహల్ లక్షణం ఇది ముఖ్యం మనకు ఇంపార్టెంట్ ఇదే ఆ రెండు కాదు తెలియని కోసం నేను చెప్పాను ఇదే తత్వశి వాక్యార్థాన్ని లక్షణ వాక్యంతో చెప్పేది దీనికి స్టాక్ ఎగ్జాంపుల్ సోయం దేవదత్త దాన్ని మీకు సూచిస్తూ విద్యానంద స్వామి దేవదత్త మిస్ చేసి यह पिचर्लसोद चूद श्रृति मंदिर इत्यादि वाक्युवदत्ता इत्यादि वाक्युमलादत्त दींट स्वामीजी यदा देवदत्ता वाक्यर्ध विरोधी वाच्या विरोधी का అయదత్తు సహ దోయత్ సేవదత్తు ఆ దేవదత్తుడ ఈ దేవదత్తుడు దిస్ దేవదత్త ఈ దట్ దత్త సోయం దేవదత్త విరోధీ వాచ్యాధం చూస్తే విరోధి కాబట్టి లక్ష్యార్థం చూడాలి వాచ్యార్థం అన్నా వాక్యార్థం అన్నా రెండు ఒకటే వాచ్యం వాక్యం ఆ వాక్యం యొక్క డైరెక్ట్ మీనింగ్ చూస్తేనేమో విరోధం ఎందుకంటే ఆ దేవదత్తుడు ఈ దేవదత్తుడు అంటే ఆ కాలంలో ఆ దేశంలో ఉండేవాడు ఈ కాలంలో ఈ దేశంలో ఉండే డిఫరెంట్ అది కనుక తత్కాల తద్దేశ సరేనా పరోక్షం ఏ తత్కాల ఏ తద్శ అస్మిన్ కాల అస్మిన్ దేశ ఈ కాలంలో ఈ దేశంలో ఉండేవాడు చూడు విరోధం దానికి దీనికి విరోధం కనపడతా ఉంది ఆ ఇ అన్నప్పుడు కానీ దేవదత్త అనేటువంటి పేరు మాత్రం ఒకటే కానీ స్వయం దేవదత్త అయం దేవదత్త స్వయం దేవదత్త విరోధం ఎక్కడుందంటే అయం సహా ఈ కాలం ఈ దేశం ఆ కాలం ఆ దేశం దేవదత్తుడు మాత్రం ఒకటిగానే కనపడతూ ఉండాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి తత్కాల దేశ తా రూపం సామాశం మాత్రం ఉపస్థాప్య విరుద్ధాంశ నది అన్నా ఆ దేవదత్తుడికి ఈ దేవదత్తుడికి ఏమైతే విరుద్ధాంశాలు ఉన్నాయో అవి వదిలేసిన తర్వాత ఇద్దరిలో ఉండే సామాన్యాంశం తీసుకోవాలి అదే భాగత్యాగ లక్షణం అంటే ఉన్న ఒక భాగాన్ని త్యాగం చేయడం ఒక భాగాన్ని త్యాగం చేయడం ఆ త్యాగం చేసే భాగం విరుద్ధాంశం సామాన్యాంశంలో ఇద్దరు ఒకటే సామాన్యాంశంలో ఇద్దరు ఒక్కటే అర్థం కదా కాల షష్టిఫూ అర్థమవుతుంది ఇద్దరు ముసలి వాళ్ళు వెళ్ళారు సాధారణంగా పెళ్లిళ్ళకైతే పశువులు వెళ్తారు షష్టిఫూర్తి ముసలి వాళ్ళు వెళ్తారు ఎందుకని వాడకు సంబంధించింది కనుక రిలేటెడ్ వెళ్ళారు వీళ్ళిద్దరు రోజు పోయి ఇందిరా పార్క్లో కూర్చొని మాట్లాడుకుంటుంటారు వీళ్ళిద్దరు కానీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేశారు చివరికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అది హైదరాబాద్ కావచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మూడు ఊర్లు ఉన్నాయి ఆ విధంగా సెటిల్ అయ్యేటి ఇప్పుడు కొద్దిగా మారుతుంది కానీ ఒకటి వెస్ట్ గోదావరిలో నర్సపూర్ రెండవది కృష్ణా డిస్టిక్లో బందరు మచిలీపట్నం మూడవది గుంటూరు డిస్టిక్లో బాపట్ల ఈ మూడు మర్చిపోయిన ఈస్ట్ గోదావరిలో కాకినాడ ఇవి తీర ప్రాంతాల్లోనే ఉంటాయి ఇక్కడ ఆ రోజుల్లో ఇప్పుడంటే ఇవన్నీ వచ్చేసి ఇండస్ట్రీస్ అంతా వచ్చి పాడైపోయింది కానీ పొల్యూషన్ ఆ రోజులు ఆ హాయిగా ఉండేది రిటైర్గా అనంత వరకు ఉద్యోగాలు ఎక్కడెక్కడ కూడా తిరుగుతారు రిటైర్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటారు వచ్చి కూర్చుంటారు అందువల్ల ఈ ఊళ్ళలో ఎక్కువ ముసలాళ్లే వస్తుంటారు నా యజ్ఞాలు కూడా చూసేవాడిని నేను ఎక్కువ ముసలి ఉంటారు ఎక్కువ కారణం ఏంటంటే రిటైర్డ్ పీపుల్ అంతా కూడాను అక్కడ జయలుంటారు అది తమాషా అట్లాగే ఇక్కడ ఒకరున్నారు వీళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి తర్వాత ఎట్లాగో పరిచయం అయిపోయింది అని ఓహో మన ఇద్దరం అక్కడ చదువుకున్నాం కదా చిన్నప్పుడు పలానా హై స్కూల్లో కదా ఎట్లాకి వచ్చాము అని చెప్పి రోజు పోయి ఆడు కూర్చునేవాళ్ళు వాళ్ళ అబ్బాయి బ్యాంకులో పనిచేస్తాను వీళ్ళ అబ్బాయి బ్యాంకులో పని చేస్తాను ఆ తర్వాత ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను తీసుకొచ్చి మా నాన్నగారికి ఇదండి షష్టి పూర్తి మీరు రావాలి నాన్న మేమిద్దరం ఒకటే బ్యాంకులో పనిచేస్తాం అట్లాగే వస్తాను తప్పకుండా వస్తాను అక్కడ ఉన్న ఫ్రెండ్ ఆయన కొడుకు కూడా అదే బ్యాంకులో పనిచేస్తున్నాడు సేమ్ అదే వాడే అతనితో కూడా వచ్చి ఆయన చెప్పాడు ఆయన వస్తాను ఆయన అట్ల అన్నాడు వీళ్ళిద్దరూ మళ్ళీ సాయంకాలం ఇక్కడ కలుసుకున్నారు ఇది ఇందిరా పార్క్లో రేపు నేను చాలా బిజీ నేను రాను అన్నాడు అతను ఎందుకని బిజీ నేను ఖరితాబాద్ పోతాను ఖరితాబాద్ ఎందుకు పోతున్నా అక్కడ ఒక సర్చిపోతుంది మా అబ్బాయి ఆఫీస్లో పనిచేస్తాడు వాళ్ళ నాన్నకు షష్టిపూర్తి పోతున్నాడు ఖరిత బదులు ఎక్కడా వర చోట నేను అక్కడికి రేపు మనం అక్కడే రేపు ఇందిరా పార్క్ అక్కడే ఉంటుంది ఇంకా రేపు అక్కడే ఉంటుంది వాడి ఇంట్లో ఇందిరా పార్క్ పెట్టేస్తాం ఇద్దరు కలిసిపోయినారు కూర్చున్నారు చూడండి ఇక్కడ ఒక్క దశలో వీళ్ళిద్దరు సీరియస్ అయిపోతుంటారు అతనికి ఏం అర్థం కాదు ఇతనికి అర్థమైంది ఇతను అతను నీకేమన్నా అతను చూస్తుంటే ఏమన్నా అర్థం అవుతుంది అతను చూస్తుంటే నీకేమన్నా అర్థం అవుతుంది ఇతను అతను అంటాడు ఏం లేదు వాళ్ళ ఫాదర్ అట్ట కదా అదన తెలిసి వాళ్ళ నువ్వు చూడు మనకేమన్నా కనెక్షన్ ఉందా ఇతనికి ఎందుకు ఏమైతే అర్థమైందంటే అతన్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది ఎక్కడో చూసినట్టుగా ఉంది ఎక్కడో కనెక్షన్ ఉందే మనకు అని అనిపిస్తుంది అతను ఎందుకని అతను అడుగుతున్నాడు నీకేం తెలుసా చూడు నేను చదువుకున్నప్పుడు ఎక్కడ అతనికి అర్థం కాలి అప్పుడు ఆ పిల్లవాడిపోతుంది ప్యూచర్ ఇట్లా నైనా మీ నాన్న పేరేంటి చూడండి ఈ ఇందిరా పార్క్లో ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చిన ప్రాబ్లం మీ నాన్న పేరేంటండి దేవదత్త ఏం పేరు దేవదత్తునండి చనిపోనాడు ఇప్పుడు దేవదత్తుడు అంట మనకి ఎక్కడన్నా టచ్ ఉంది ఏదో నాకు తెలుస్తుంది అతను ఎవడు ఆ పేరు వినలేదు కొంతసేపు మళ్ళీ అతను పోతాడు ఒకరు అనుకుంటాడు పిలిచా చంపుతున్నాడు నేను తిరగనీరుంది వచ్చిన తర్వాత నాయనా మీ నాన్నది నేటు ప్లేసేది నెల్లూరు అండి నెల్లూరు చదువుకున్నది ఎక్కడైనా నెల్లూరులో నేనండి ఏ హైసుకున్నాయి వీరేసుకోలేండి ఏరీ చెప్పాడు అంతా ఇప్పుడు అర్థమైంది ఇప్పుడు అతను చెప్తాడు ఏ స్వయం దేవదత్త స్వయం అయం దేవదత్త సహ నీకు లేనిపోని మాటలు ఒకటి చెప్పి రోజు నేను తీసుకెళ్ళి నీ చేత డబ్బులు ఖర్చు పెట్టి ఐస్ క్రీమ్ తింటున్నాడే నా దగ్గర చేరి సినిమా టిక్కెట్లు నన్ను పెట్టబనేవాడే ఒకడు జ్ఞాపకం ఆ దేవదత్తులు సోయం దేవదత్త వీరేవాడు అది నేర్కపోయి ఏ దేవదత్త మాలు ఏంటి నన్ను తెలుసా నీకు తెలియదండి ఏ దేవదత్త అరోపా ఎవరు నువ్వు యజ్ఞదత్తజ్ఞదత్త కోనునే సోరదత్త అర్థమవుతుంది ఇప్పుడు యజ్ఞదత్త సోమదత్త దేవదత్త ముగ్గురు ఫ్రెండ్స్ ఇప్పుడు తేలిపోయింది కానీ ఇప్పుడు ఆ పీటల మీద కూర్చొని ఉంటే అష్టదరిద్రం అర్థం చేసి ఎందుకో తెలుసా వీళ్ళు చూసినప్పుడు ఒక రకంగా ఉన్నాడు ఇతనితో కలిసి ఐస్ క్రీమ్ తింటూ అతనితో కలిసి సినిమా పోతున్నప్పుడు తనకు ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఇప్పుడు అందుకే కూర్చొని ఉన్నాడు అలా షష్టి పూర్తి కాదు కానుక ఇప్పుడు అక్కడ కూర్చొని కదా ఇప్పుడు చూస్తే ఆ రోజుల్లో ఎట్లుండేవాడు సన్నగా ఫేర్గా ఉండేవాడు కరల్ హెయిర్ మంచి పలవరసానిమ్మ పలవరస పెదవులంతా కూడా దండబండు రంగు హా అట్లుండేవాడు ఎవరు సహదేవదత్త అయం దేవదత్త పైన ఏమూ లేదు వడచెంబు అంటే ఏంటంటే పూర్వం మన వాళ్ళు వడళ్ళు ఇప్పుడు అమ్మగారు తెలిగిపోవచ్చు అసలు ఇప్పుడు చేస్తే కదా వాళ్ళు అన్ని పోలెట్టుకొని ఆడలే కదా ఇప్పుడు చెంబు ఉంటుంది కదా చెంబు తిప్పి చెంబు నేను వర్సులో ఆ పైన గుడ్డేసేవాళ్ళు గుడ్డేసేసి కేరాయి రాగాని ఆ దాని పెట్టి కిట్ తిట్టని దాన్ని తీసి ఇది ఎట్లా ఉంటుంది అది వడ అంటే అంటే వడలు చేయడానికి ఉపయోగించే చెంబు అంటే ఇది అటక మీద వడల టైంలోనే దాన్ని దించుతారు అంతేకాని రోజు దాన్ని ఎత్తుకొని పోయేది ఇట్లా వరలు ఎప్పుడు చేస్తారో అప్పుడే దాని ఉపయోగం దానివల్ల దాన్ని వడచెంబు అంటారు ఇప్పుడు ఆ రోజుల్లో చూసినప్పుడు ఎవరికి పర్వతం లాగా వెంట్రుకుల ఇప్పుడు అంత వడచెంబు ఇప్పుడు ఏం చేయాలా జహద జహల్ లక్షణం టమాటో జోన్ అప్పుడు చక్కగా ఉండే ఇప్పుడు ఇప్పుడేం చేయాలి కర్మ అప్పుడేమో చక్కగా పళ్ళు ఉండే ఇప్పుడేం పళ్ళు లేకపోయి అర్థమవుతుందే అందుకని ఇప్పుడు మన ఈ జహద అజహల్ లక్షణం ఈ వడచెంబును తీసేసి జహల్ లక్షణం వడచెంబు నాయ్ అజహల్ లక్షణం దాని అర్థమవుతుంది ఇప్పుడు జహల్ లక్షణం తీసేసి అజహల్ లక్షణం ఇది జహదాజహర్ లక్షణం అంటే ఇవన్నీ చూస్తే అప్పుడు పైగా మసలాడు కదా ఇప్పుడు అప్పుడు టైట్ ఉండే బాడీ బాగా ఎనర్జెటిక్ గా ఉండేవాడు కదా ఇప్పుడు అంతా ఆవు గంగడోళ్ళ లాగా ఈ గంగడోళ్ళని తీసేసి అజహర్ లక్షణం దాన్ని తీసుకొచ్చి తగినచ్చి టైట్ ఇప్పుడు చూస్తే అయం దేవదత్త మీరు అర్థమైంది చెప్పుడు స్వామిజీ దీనికి మన తత్వమసి ఏంటి విరుద్ధాంశాలు ఆయనలో ఉండే మాయా ఉపాధి తీసేస్తే నీలో ఉండే అవిద్య ఉపాధిని తీసేస్తే మిగిలింది సతేవ సదేవ సత్ సత్ పదార్థం ఆత్మే చైతన్యమేవ ఉపాధి వల్ల మాయోపాధి కలిగి ఉంటాయి ఈశ్వరుడు అవిద్యోపాధి కలిగి ఉంటే జీవుడు ఉపాధిని కనుక తీసేస్తే జీవో బ్రహ్మపర జీవుడే బ్రహ్మము కనుక స్వయం దేవదత్త అయం దేవదత్త సహ స దేవదత్త త్వ తత్వము అసి ఇది కాబట్టి మాయా అవిద్యే నెక్స్ట్ లో ఉంచుండే రెండు గెలుపు చెప్పింది అందుకే మాయా అవిద్యే విహాయ ఏవం ఏవం ఇప్పుడు చూసినట్టుగా ఇప్పుడు చూసాను ఎగ్జాంపుల్లో ఆ విధంగా ఏవం మాయా అవిద్య విహాయ ఉపాధి ద్వయం విహాయ ఆయనకి ఈశ్వరుడికి ఉండేటువంటి మాయోపాధి తత్పదవాచ్య ఏదం పదవాచ్య తదింతయోహో ఉభయోహో భాగయోహో త్యాగేన మొత్తం తీసేయడం లేదు అది భాగత్యాగ లక్షణం అదే జహద జహర్ లక్షణం జహదజహర్ లక్షణం అన్నా భాగత్యాగ లక్షణం అన్నా ఒకటే ఒక భాగాన్ని తొలగించడం కదా మొత్తం తీసేయాలేదు కదా అందువల్ల మాయలు మాత్రం తీసేస్తున్నాం ఆయన దగ్గర నుంచి అవిద్యను తీసేస్తున్నాం జీవుడి దగ్గర నుంచి కాబట్టి పరమేశ్వరంలో ఉండేటువంటి మాయ ఉపాధిని తీసేస్తే జీవుడిలో ఉండేటువంటి ఈశ్వర ఉపాధిని కనుక తీసేస్తే భాగయోహో త్యాగేనా అంటే ఈశ్వరత్వం జీవత్వం త్యాగేనా నెక్స్ట్ ఏకహ ఆశ్రయ శ్లోకంలో ఏకహ ఆశ్రయ ఒకటే ఏంటది అఖండ సచిదానంద పరబ్రహ్మ లక్ష్యతే కాబట్టి అఖండమైనటువంటి పరిపూర్ణమైనటువంటి సద్రూపమైనటువంటి చిద్రూపమైనటువంటి ఆనందరూపమైనటువంటి పరబ్రహ్మమే ఉంటుంది కాబట్టి ఉపాధితో తారాత్మ్యం చెందినప్పుడు అవిద్య అనేటువంటి ఉపాధిని జీవుడు ఇప్పుడు మనకేం జరిగింది పంచకోశ వివేకేనా మనకు అర్థమైంది ఏంటి పంచకోశ విలక్షణ పంచకోశాల నుంచి విలక్షణమైపోయినటువంటి వాడివి నీవే ఆత్మవి కనుక్క పంచకోశాలు నువ్వు కాదు కాబట్టి అవస్థాత్రయం కాదు గనుక దాని నుంచి ఆ ఉపాధి నుంచి తొలగినప్పుడు ఈశ్వరుడు యొక్క తొలగిపోతే జీవేశ్వరో ఐక్యం కదా మరి ఇది తమోగుణ ప్రధానమైనటువంటి సృష్టి కదా ఇదేంటి ఇది కూడా ఆయన యొక్క ఉపాధి కదా అవిద్య ఉపాధి జీవుడికి మాయ ఉపాధిలో నిమిత్త కారణం ఉపాధాన కారణం రెండు ఉపాధిలు ఉండే కదా స తమ గుణ ప్రధానమైనటువంటి కదా ఇది కూడా ఆయన ఉపాధి కదా ఆయన ఉపాధి ఒరించే మాయ ఇది కూడా పోతుందా లేదా పోతుంది కాబట్టి జీవుడు బ్రహ్మము జగత్ ఏకం ఇది వేదాంత సిద్ధాంతం వేదాంత సిద్ధాంత నిరుక్తి ఏష బ్రహ్మ జీవహ జ సకలం జగచ్చ अखंड रूपस्थित रोक्ष ब्रह्मा श्रुत प्रमाण श्रुत्या श्रुत्या प्रमाण सिद्ध चुचारा इपड़ो काबट्ट वेदात श्रुत्यं तेषु उपद्यते अ पदों श्लोकों चूचारा वेदात द्वारा अर्थंवाली श्रुत्य कदा अदेवन अर्थम हो वेदा सिद्धांत निरुक्ति वेदात सिद्धांत चपेदे ్రహ్మ ఏవ జీవ స్వయం దేవదత్త తత్సవశ జీవుడు బ్రహ్మే సకలం జగచ్చ ఈ జగత్తు కూడా ఒక్కటే ఎప్పుడు ఉపాధిలు ఎగిరిపోతాయి గనక ఇది మాయోపాధిలో ఉంద గనక తమో ప్రధానమైనటువంటి మాయోపాధి గనక ఈశ్వరుడికి ఈశ్వరుడు యొక్క మాయ అనేటువంటి ఉపాధిని తొలగించినప్పుడు రెండు ఉపాధిలు ఎగిరిపోతాయి ఏమని ఉపాధాన కారణానికి సంబంధించిన ఉపాధి ఎగిరిపోతా ఉంది నిమిత్త కారణానికి సంబంధించిన ఉపాధి ఎగిరిపోతుంది కేవలం సద్రూప చైతన్యం ఏవ జీవుడు अविद्या उपाधि ने वर्वा वीडियो सद्रूपमे इन जीवड़ की ईश्वर की जगत् की मूल विरुद्धांशाल तोज अद्वितीय रेनवे पर्रह्म स्वरूप इदे मोक्ष ब्रह्म जीव सकल जगच्छ जगत् ब्रह्म అఖండ రూపస్థితి సూచర్ కదా అఖండం సచిదానందం అఖండ స్థితి ఏ మోక్ష మోక్షమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవిషా శాంతి శా